భ పర్షుల దేవా ఈ దినం మాకు ఇచ్చిన నీకు వందల ఇష్టప్రభ నీ అక్కడ తొలగిందిభ నీ స్వరూపంగా మార్చండి నా దేవ నీ పల్లిగా మార్చండి ఇష్ట నా దీవానికి శోదం ఈ దినం నిశ్చితంగా నడిపించి మా ప్రవర్తన మీద అధికారం మీకు ఒప్పుకుంటారు మీరేలు మా స్వబుద్ధి జ్ఞానం తొలగించండి మా అందరి మీ సేవలో వాళ్ళబడాలా ఇష్టప్రభ నాని మీరు నడిపించండి అలా అనా దీవానికి కలవరిస్తున్న సుప్రభ మా పాపమ్మ శాపమ్మ రోగం వ్యసనం చదువుతరం భైరించి మాకు చిన్న శిక్ష మెరుపొంది మమ్మ నిత్య జీవంలో నడిపిస్తున్నా ఉందా లేప్రభ అలా విజ్ఞాన ప్రార్థం వాక్యం మాట్లాడి ఆద్యంతు మీరుండి మా చుట్టూ కనిచేయండి దుష్ని గర్జించండి అలా నీనామం ఒక మేమ దశకు వణిస్తున్నాం ప్రసీన్ మన మధ్యలో శ్రావణ మనకు ఒక పాట పడతాడు రక్ష నొసూ కన్నలు నాకు నిరత ముని నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక కన్నలు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయయువే ఓ అల్ఫయు నీవే మేఘయువే ప్రభు యసున రక్షక నొసూ కన్నులు నాకు నిరత నిన్ను చూడా ప్రభు యూన రక్షకా నొసూ కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా చె చె చే పోతి గాయాని ఎర్గిరి చడిపో ఏ గాయా పీతిని మోసా పోతి నేను దృష్టితో లగి దాసు నన్ను చూడనిమ్ము మోసపోతి నేను దృష్టితో లగితే దాసు నన్ను చూడనిమ్ము ప్రభు ఈ రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు యేసునరక్షక నొసగు కన్నులు నాకు నిరతములని నిన్ను చూడా కంటికి కనబడని వెన్నీ చెవికి వినబాడాని వెన్నీయో కంటికి కనబడ నీ వెన్నయో చవికి వినబాడని వెన్నయో హృదయా గోచారము కానీ వెన్నయో స్థిర పరచితి వనాకై హృదయా గోచార ముఖాని వెన్నయో స్థిరపరచితి వానకై ప్రభు ఏసూ నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసోన రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లెక్కాలిని మార్లు పడిపోతీ దిక్కులేని వాడని నైతిని లెక్కాలేని మార్లు పడిపోతీ దిక్కులేని వాడని నైతిని చక్క చేసి తెరచి గ్ర నిన్ను నిను నిమ్మూ చక్క నా నేత్రాలు తెరచి గ్రక్కు నా నిన్ను చూడ నిమ్ము నా ఈసున రక్షగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయసు నరక్షకా నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లోకాభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము లోకాభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడ నిమ్ము ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభు ఏసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్ఫయు నీవే గయువే అల్ఫయు నీవే గయ నీవే ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభున రక్ష కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా స్వామి నిరతముని నిన్ను చూడా ప్రభు నిరత ముని నిన్ను చూడా హలో థ్యాంక్ యూ అన్న హలో థ్యాంక్ యూ వెరీ స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ స్థల శక్తి మందులా నీకు వందానీ సేయ అబ్రహామి సాఫీ ఆకోబ్ల గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణం ఈ గడిచిన కాల వంట ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి ఈ కృపలు మమ్మల్ని భద్రపరుచుకున్నారైన మమ్మల్ని సజీల తండి దివారాత్ మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం అనుగరించానికి వందానిసయ ఇక నూతన దిన అభిషేకమ అనుగరించారు నూతన కృపచతి మూడు ఈ వాక్యమే ధ్యానిస్తాను గొప్ప మీకు పశురాత్మతుకు మాకు అనుగరించిన వాక్యమైన శక్తిని గ్రహించలేగనా మా ఆత్మీయ నేత దిప్పని ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో నేను నా ప్రభావ ఏ రీతిగా నా తల్లి జీవించాల ప్రభావ నీ ఎందుకు ప్రభావ స్థిరత్వం కలిగి నీ ముందు రీతిలో పోవాలి మీరు మాత్రం మాట్లాడే ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించండి ఎక్కడ చూసినానైనా భయంకరమైన శ్రమల కాలంలో అయినా అనేకల విశ్వాసంగా తొలిగిపోతున్నారైనా ఎంతో మంది ప్రభావ నేను గొప్పది వాళ్ళ కాలంలో నేను ఉంటుంది కానీ ప్రభావం ప్రతి క్షణంలో జాగ్రత్తగా జీవించాల ఔషధంగా జీవించాలగిన మీరు సాయపడండి మీ దృఢమైన నిశ్చేత కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని విధాలు ఇచ్చినా కానీ ప్రభావ సమస్తం వాటి అన్నిటించి మీరే మాకు విడిపించే గొప్ప దేవుడు విశ్వాసంతో మేము ముందుకువాలా విజయం పొందుకోవాలా ప్రయాణానికి ప్రభావ మీరు జయించు జయించుకు మీరు బయలుదేరినారు ప్రభావ మేము కూడా ఆ రీతిగానే బయలుదేరాలా ప్రతిదీ జయిస్తూ ముందుకు సాగిపోవాలా దాని తండ్రి అలాంటి సేవ జీవితం ముందు నటించిన వాటిని ధ్యానించబోతున్నా మీరే మాత్రం మాట్లాడే మహింపొంది మళ్ళీ మా తలంపులు మా లేకుండా సమస్తం కొట్టి మీ తలంపులు మేము చోటిస్తామైనా మా ప్రవర్తన మీరు అధికారాన్ని మీకు వాకుతో మారే మాత్రం మాట్లాడే మహింపొంది మళ్ళీ ఏసు క్రీస్తు పాశ నామం తండ్రి ఆమె అలవీయ పలసీ రాసిన పత్రిక నుంచి మొదటి అధ్యాయంలో నుంచి ఇరవై మూడవ వచ్చిన మనం ధ్యానిస్తాము కొలైస రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో ఈ యొక్క కొలసీ సంఘానికి పౌలు పత్రిక రాస్తున్నారు కాబట్టి ప్రతి సంఘానికి పత్రిక రాస్తున్నారు అన్నప్పుడు మనం ఏం ప్రతి సంఘం క్రైస్తవ సంఘానికే సావిషంగా కనిపిస్తుంది అయితే ఎందుకు ఇక కొలసీ సంఘానికి పౌలు అడిగి చెప్తున్నప్పుడు చూడండి పౌలు ఒక దిషన్ జ్ఞాపం చేస్తారు ఏకైస్ పత్రికలో అపులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడినారన్నారు కాబట్టి అపోస్తులు ప్రవక్తలు ఇచ్చిన పునా పునాది అన్నప్పుడు ఆకలి మీద కాలంలో ఉన్న ప్రవక్తలు పునాది ఇచ్చినారు కాబట్టి పౌలు కూడా ఒక పునాది వేసింది అదే అపోస్తులో ప్రవక్తలు ఇచ్చిన పునాది రెండు ఒకటే అన్న విషయం అక్కడ వ్యాపనం చేస్తున్నారు దాని మీద మీరు కట్టబడి ఉన్నారు కాబట్టి చిలుపకారణంలాగా పౌలు కూడా ఒక పునాది కాబట్టి ఏదో ఒక పునాది నేను లేనన్నాడు అక్కడ కాబట్టి పౌలు వేసిన పునాది ఆయన సొంత పునాది కాదు అనే విషయం అక్కడ అర్థం చేసుకున్నప్పుడు ప్రవక్తలు ఇచ్చిన పునాదిలోనే పౌలు కూడా తన పునాది వేసింది అనే విషయం అర్థం ఆ పునాది వేసుకోవే కాబట్టి ఆయన మీద మనం కట్టబడిన వాళ్ళం మనం అంతా పొందిన ప్రతి ఒక్క బిడలు అనే విషయం వ్యాప్తం చేస్తారు కాబట్టి కట్టబడటం అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు దృఢంగా కట్టబడటం స్థిరంగా కట్టబడటం బలంగా కట్టబడటం ఇవన్నీ మనం చూస్తాం అయితే ఇక్కడ ఎందుకు కట్టబడాలన్నప్పుడు మన ప్రభు ఒక వాక్యాన్ని మనం ఉపమానంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు ఈయన మాటలు విని వాటి ప్రకారంగా ఆ ఐక్య జీవించి పతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకుని నా బుద్ధిమంతుడిని పోలించిన రాశ గాయపడింది అక్కడ కాబట్టి అంటే ఆయన చెప్పే ప్రతి మాట ఎవరైతే విని దాన్ని అంగీకరించి దాన్ని దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా ఉంటారు వాళ్ళు పండ మీద కట్టబడిన వాళ్ళ జీవితాలు అన్నట్టు అంటే స్థిరమైన పునాది మీద కట్టబడిన జీవితాలు అన్నప్పుడు అర్థం చేసుకోవాలా అంటే అవి మనం స్వీకరించినప్పుడే మన మన పునాది స్థిరంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడు వాక్యమే పునాది కదా ఏశ్వే పునాది ఆయనే మూల రాయి కదా నలరాయి ఆయనే మూలరాయి ఆయనలో మనం కట్టబడ్డ జీవితాలు మనం ఆ జీవితాలు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఏం చేయాలన్నప్పుడు ఆయన వాక్యాన్ని గెలికొండము వేరే మార్గమే లేదా ఆయన వాక్యం గాయకొనాలా అది స్వీకరించి దాని పట్టంగా దాని ఫలం మనం పొందుకొని ఉండిపోవాలా అయితే ఇక్కడ పౌరు చెప్తున్నాడు పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండు చూడండి మనం పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండాలంట కాబట్టి స్థిరత్వం అనేది ఏంటంటే అంటే పునం మీద కట్టబడిన వార అయినప్పుడు స్థిరంగా ఎందుకు అంటే కట్టబడలేదనంటే కదా చూడండి ఇక్కడ పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉంది అని అంటే కట్టబడిన వారై స్థిరంగా ఉండమంటున్నాడు అంటే కట్టబడితే ఎందుకు స్థిరంగా ఉండమంటున్నాడు కట్టబడలేదన్నట్టే కదా ఈ యొక్క కొల్లసి సంఘము అంటే ఆ పునాది గురించి ఎందుకు జ్ఞాపనం చేసిన మధ్య దేవుడు పౌలు ఎంతో సువార్త ప్రకటించా అక్కడ ఎంతోమందికి దేవుడు వాటిని ప్రకటించండు ఎంతోమందిని సత్తులు నడిపించండు ఈ ఈ సంఘములు ఏంటంటే మాటల చేత మోసపోయి మోసపోయే సంఘం అందుకే పౌలు అంటాడు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనైతే గుప్తం లేదు ఎవరు మిమ్మల్ని చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపర్చుకోకొని చూసుకోమంటాడు అంటే ఇక్కడ కూడా అబద్ధ పోతుందన్నట్టు ఏదో ఉట్టి మాటలు చెప్పేసి మనుషులు మోసగిస్తున్నాడు కానీ సమస్తం దేవుడి నుంచే రావాలా అది మట్టి మీరు మర్చిపోవడానికి వీలేదు అనేది అక్కడ జ్ఞాపం చేస్తుంది అక్కడ అంటే స్థిరంగా ఉండడం అంటే ఏంటంటే మనం మనలో స్థిరత్వం ఉండాలా టెన్లత్వం అనేది ఉండొద్దు ఇటు గాలి కొడితే ఇటు అటు గాలి కొడితే అటు మనకు పోవద్దంట తీసుకోవాలి చెప్పింది అక్కడ మన ప్రభు కాబట్టి మనం స్థిరంగా ఉండాలన్నప్పుడు స్థిరంగా ఉండాలంటే ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నప్పుడు ఏదో జరిగి ఉండాలి కదా ఏదైనా శ్రమ రావచ్చు ఏదైనా రావచ్చు కాబట్టి నువ్వు పునాది మీద కట్టబెడితే సంపూర్ణంగా ఏ స్టోర్ మీద మనం సంపూర్ణంగా విశ్వాసం పెట్టి మనం ముందుకు పోతుంటే నువ్వు కట్టబెట్టిన వాళ్ళు నువ్వు స్థితిగా ఉంటావు వరద వచ్చినా తుఫాను ఏది వచ్చినా కానీ నువ్వు ఎందుకు స్థిరంగా లేకపోతే ఎందుకు ఏం జరుగుతుంది మనం పడిపోయే అవకాశం ఉంటుంది కదా మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది నీ మనసు స్థిరత ఉండదు యుక్తిగా ప్రార్థన కూడా చేయము మనం ఒక దశలో ఒక దశలో మనం ఈ ప్రార్థన కూడా చేయలేము కొంచెం కొంచెం చేసుకుంటూ పోయి ఎందుకంటే మనసు అంతా ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటున్నాను అందుకు స్థిరంగా ఉన్నారు అందుకు స్థిరంగానే ఉండాలంటే నువ్వు సంపూర్ణ దేవుడి వాక్యంలో ఆయన సత్యంలో నువ్వు కట్టబడాలా నువ్వు స్థిరంగా ఉండాలి ఎందుకంటే భయంకరంగానే శ్రమల కాలం మనకు తెలుసు విషయం కానీ పౌలు ఎంత శ్రమ అందించండి ఆ విషయం మనం చూస్తాం అయితే మీరు విన్నట్టు అంటే మీరు ఏమి విన్నారు మొదటి మీరు ఏమి ఏ వాక్యం విన్నారు ఏ సత్యాన్ని మీరు స్వీకరించినారు ఒకప్పుడు మతపరమైన జీవితంలో మనం ఉంటుంది కానీ ఇప్పుడు సత్యం మనం అనుగ్రహించబడింది సత్యం మనం తెలుసుకున్నాం కానీ ఆ విన్న వాక్యము ఏమైపోతుంది అనే విషయం అర్థం చేసుకోవాలా చూడండి నీతి మంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకులు అని పాత నిబంధన కాలంలో హాబకు గురణంలో మనం చూస్తాం కానీ కొత్త నిమలకి వచ్చే వారికి విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది బ్రతకడం వేరు జీవించడం వేరు మనం బ్రతికేవాళ్ళలాగా ఉన్నావా జీవించే వాళ్ళ ఉన్నా జీవించడం అంటే ఎల్ల శాశ్వత కాలం జీవించడం బ్రతకడం అంటే నువ్వు పాపాల దేవుడు నేను బతించింది రక్షణ నడిపించింది కానీ నువ్వు ఏం చేయాలా నువ్వు దేవుడు నేను బ్రతింపజేడు నీ ఆత్మ నువ్వు చనిపోయిన వాళ్ళు నీళ్ళు పాపంలో ఉన్నవాడు బంధకాలు ఉన్నవాడు కానీ దేవుడు తన మరణం ద్వారా నేను బయట తీసుకొస్తే నువ్వు బతికినవు బతికినప్పుడు మనం ఏం చేయాలా ఆయన ఎందు విశ్వాసం ఉంచి జీవించాలా అంటే ముందుకు కొనసాగించుకోవాలా ముందుకు వెళ్ళిపోవాలని విషయం అందుకే మా తప్ప కూడా అంటారు పునరుద్వానం నేనే నా విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన నువ్వు బతుకును తర్వాత ఏమన్నా బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటికీ చనిపోయినాడు మళ్ళీ బ్రతికి విశ్వాసించడం ఏంటి బ్రకటడం ఏంది ఇది మనం అర్థం చేసుకోవాలా చూడండి బ్రతకటం ఈ లోకంలో బ్రతికేడు కాదు దేవుడు నిన్ను మరణకరమైన పడక నుంచి లేపిండు నిన్ను స్వస్థ పచ్చింది నేను ఉన్నత స్థితిలో నిన్ను పెట్టిండి నువ్వు బతికిడు కానీ బ్రతికినప్పుడు నువ్వేం చేయాలా నువ్వు జీవించాలి కదా చూడండి మనం జీవించాలంట చూడండి దేవుడు మనలో బతింపదేశండు మనము మన పాపం నిమిత్తం చచ్చని వారి ఉండగా క్రీస్తువు కూడా ఆయన మనం బ్రతికించండు చూడండి ఏశప్రభు మనం బతికించింది కదా కాబట్టి మనకు జీవించాలా ఆయన కొరకు జీవించి ఎందుకు జీవించాలా ఆయన కొరకు జీవించాలా ఆయన కొరకు ఆయన ఏం చెప్పిండో దాని కొరకు మనం జీవించాలా అందుకు అందుకు మనం పంపబడతాం ఈ లోకంలో కాబట్టి మన ప్రతి మనం స్థిరంగా ఉండాలా మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి మన హృదయం స్థిరంగా ఉండాలా కాబట్టి ఏశప్రభు చెప్పిండు ఈ లోకంలో మీకు శ్రమ కలుగులు అని ఐదను నీ లోకాన్ని జయించి ఉన్నాను అని శ్రమ ప్రభు చెప్పింది ప్రతిది జయించింది అతిథి జయించే చూడండి రక్తం కారనంతగా మీరు ఆయన కంటే ఎక్కువ శ్రమ పొందలేదు అన్నాడు ప్రభు అవులు ఎక్కడ వచ్చిన పత్రికలు మనం చూస్తాం రక్తాలు కారణంంతగా మీరు శ్రమ ఉంచలేదు కానీ మీరు ఒకసారి ఆయన ఆయన ఆయన శిలువు మనని ఆయన శ్రమను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ శ్రమలో ఉన్న కూడా ఆయన సాయం చేస్తాడు అని అక్కడ చెప్తున్నారు అక్కడ కాబట్టి ప్రతి దానికి మార్గం దేవుడు చూపిస్తారు అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి క్షణము యోహోన్ భక్తుడు ఆయన దర్శనం చేసిన ఆయన శిలువు మనం జ్ఞాపం ఆయన ఆయన శిలువులో తన ప్రాణాన్ని త్యాగేసిన ఆ దర్శనమే అతన్ని ఆ రీతిగా ఆత్మీయస్థితిలో నడిపించేండి అంతగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ దర్శనం ఆ శివు కాబట్టి మనం కూడా నా పాపంలో కొరకే ఆయన కలవలసిల్లో అన్నిటిని భరించిండు అన్నింటిని క్షీణించిండు అన్నిటి నుంచి నాకు విడదలు అనే ఆ విశ్వాసం మనకెందుకు రావటం లేదు కాబట్టి మనం స్థిరత్వం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన పునాధిమత ఉండవు నువ్వు మర్చిపోద్దు విషయం ఇప్పుడు కాబట్టి నువ్వు స్థిరంగా ఉంటే నేర్చుకొని నువ్వు విన్న ప్రతి ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట జాగ్రత్తగా మనం జాగ్రత్తగా మనం ఆలకించాలా ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా ఆయన ఆయన మరణం వ్యాప్తం చేసుకున్న అక్కడ చేస్తున్నక్కడ ఎపిగాసిన పత్రికలో కాబట్టి ప్రతిదీ మళ్ళా రెండో అర్ధంకి వచ్చేవారికి జీవిత కాల భయంలో నుంచి బాణ్యసత్వం సాతాను బలంలో నుంచి సైతాను శక్తుల నుంచి పాపం నుంచి శాపం నుంచి భయం అన్నింటి నుంచి మరణంలో నిన్నీ ఆయన విమోచించింది మన ఆ పిల్లలు రక్త మాంసాలను గలవలందన ఆయనే తన రక్త మాంసంలో పాలుబడైపోయినట్టు ఆయనే మన పాపంలో కొరకు అటు అన్నిటిని భరించి బానిసత్వం నుంచి పాపం నుంచి శాపం నుంచి అన్నిటి నుంచి వివర కల్పించిన ఆ విజయం మనకి అది మనం ఎప్పుడు కూడా అది మర్చిపోయిన వంటే మనకు విశ్వాసం పోయినట్టే కాబట్టి పత్తి క్షణం ఆయన శిలువు మన్న జ్ఞాపనం చేసుకోలే పౌలు కూడా అంతే ఆయన చరశం చేయబడినప్పుడు ఎరచరు ఆయన గుర్రాలతో ఆయన ఆయన సెలువు మన్న జ్ఞాపం చేసుకున్నాడు ఈ ఆయన సెలవు మన్న ముందు నాకు శ్రమ ఏంటి పలికి రాంది నేను అంతగా శ్రమ పొందలేదు అని ఆయన సెలవు అన్న జ్ఞాపం చేస్తున్నప్పుడు నీ శ్రమ నీ నీకు అనిపించదు ఎందుకు కనిపించదంటే ఆయన నీ కొరకు ఒకటి అన్నిటిని భరించడు సెలువులో మరి మనం ఎందుకు అది మర్చిపోతున్నావు మన పాపములకు ఒకటి అన్నిటిని విలువలు కల్పించింది జీవితకాలం అంటే నువ్వు బానిసం కాదు నువ్వు వారసుడే నువ్వు ఆయన స్వతంత్రుడు నువ్వు ఆ స్వాతంత్రం ప్రభు మనకి అది ఎందుకు మనం అది జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే స్థిరంగా లేవు కట్టబడలేదన్నట్టు చూడండి కాబట్టి ఇంకా రెండు వాటించే మన స్థిరంగా ఉండాలా అని విషయం అక్కడ జ్ఞాపనం చేస్తున్నాం పునాది మీద కట్టబడిన జీతాలు ఉండాలి ఎందుకంటే తుఫాను రాబోతుంది బైకి ఉన్న తుఫాను రాబోతుంది భూకంపనం రాబోతుంది కాబట్టి నీ ఇల్లు ఎట్లా కట్టుకున్నావు నువ్వు ఏ స్థితిలో మనం కట్టుకున్నావు మన ఇల్లు మన ఆత్మీయ జీతాన్ని ఎట్లా మనం కట్టుకుంటున్నాం ఇంకా మన స్థిరంగా ఉన్నామా ఆల్రెడీ పునాది మీద ఉన్నామా ఇంకా పునాది వేసుకునే దాంట్లో ఉన్నమా ఆల్రెడీ కట్టబడినామా కొంత గోడలు తర్వాత అది ఇంకా కంప్లీట్ కాలేదా ఏ దశలో ఉన్నవో మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే అది కంప్లీట్ చేసుకోవాలా అది ఆ పునాది మీద నీ జీతాన్ని కట్టుకున్నప్పుడే ఒక పిల్లర్ లాగా నిలబడినప్పుడే అనేకులు ఆ పునాది మీద మనం తీసుకొని రాగలం కాబట్టి మనకు పిల్లలా నిలబడాలి ఒక స్తంభంలాగా ఉండాలా ప్రకటన గను మనం చూస్తాం నా దేవుని మందిరంలో ఒక స్తంభం లాగా చేస్తున్నాడు ఎవరు జయించి పత్తి వానికి నా దేవుని మందిరం ఒక స్తంభంగా చేస్తున్నాడు వారికి తెల్ల రాతిని ఇస్తున్నాడు చూడండి అన్ని దేవుడి ఇస్తానని అంటే జయించే వాళ్ళే ప్రతిద మనం జయించాల ప్రతిద జయించాలా అది ఏ రూపకంగా రాని అది శరీరంలో రాని ఆత్మీయ జీవితంలో రాని ఉద్యోగ స్థలంలో రాని సాంఘిక జీవితం సామాన్య జీవితం ప్రతి దాంట్లో నుంచి కూడా మన విజయం పొందాలంట ఎందుకంటే ఆయన ఇచ్చిన విజయం ఒక్కసారి నువ్వు ఆయన సెలవు మన నువ్వు జ్ఞాపకం ధ్యానిస్తే అది ఏది కూడా నేనేం చేయలేదు ఎందుకంటే వాటన్నిటిని భరించను ప్రభు దీన్ని నిన్ను వాటన్నింటిని చూడగలిగించడు ప్రభు కాబట్టి నువ్వు ఎందుకు మనం ఎందుకు మనం భయపడుతున్నావు భయపడంటూ తీయలేదు కదా ఎందుకంటే ఈ శరణము ఈ ఆత్మ ఆయన ఇచ్చిందే కదా ఆయనే కాపాడే దేవుడు కదా కాబట్టి మనం స్థిరంగా ఉండాలనే విషయం అక్కడ ఉంది మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్థ వలన కలుగు నిరీక్షణని తొలగిపోక కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని సువార్థ దేవుని మాత్రం నుంచి మనం తొలిపోవడానికి వీలలేదు అనేక తొలిపోయినది పాత నిబంధన కాలంలో తొలిపోయినారు కొత్త నిబంధన కాలంలో ఎంతమంది తొలిగిపోయినది చూడండి మహిమండల పరిచర్య అది ఎంత గొప్ప పరిచర్యో కొనియాల్లాసిన పత్రికలు పౌలు చెప్తారు ఆ పరిచర్యకు మనలో వారసులుగా పరిచారులు దేవుడు చేసినట్ట ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చింది చూడండి ఆ ధన్యత మనం ఎందుకు పోగొట్టుకుంటాం పోగొట్టడానికి వీలేదు కదా చూడండి సర్వ సృష్టికి సమస్త సృష్టికి ప్రకటించబడినట్టుయో ఈ సువార్థ వలన నిరీక్షణని తొలగిపోక ఇది నిరీక్షణ మనకి ఇది ఒక నిరక్షణ కదా మన ప్రభు ఈ లోకానికి తిరిగి వస్తారు ఆయన రాజ్యంలో మనం ఉంటాం అదొక నిరీక్షణ అందుకే ఈ లోకంలో ఇంగ్లీష్ రములు అందించినా కానీ వాటి అన్నిటి నుంచి మనం విజయం వంతం గాయాలవుతుంటాయి కదా ఇది ఇరుకు మార్గం కదా ఇరుకు మార్గంలో మనం పోతున్నాం మన తీర్మాన్ని ఇచ్చుకొని ఇరుకు మార్గంలో పోతున్నాం ఖచ్చితంగా ఇరుకుగానే ఉంటుంది నీకు ఇరుకుగానే ఉంటుంది ఇటు తగితే తేలు దొరుకుతుంది తిరిగితే సర్పా దగ్గర కానీ వాటి ఖర్చు కాకుండా నడవడం చాలా కష్టం కదా చూడండి ఒక విధంగా మనం ఉపమానితిగా అటెండ్ చేసుకుంటే ఒక పొలం ఉంది అనుకోండి ఒక పొలం ఊర్లో పొలాలు ఎట్లుంటే ఇది పక్క మాగాడి ఉంటుంది ఇది పక్క మాగాడి ఎత్తుగా మధ్యలో గట్టు ఉంటుంది చేరుకు నడుచుకునే గట్టు అది ఎంత తీసా మన చెప్పులు ఉంటాయి కదా మన చెప్పులు ఉంటాయి కదా ఎంత నైన్ నుంచి టెన్ ఇంచేసి ఉంటాయి చెప్పులు మన చెప్పులు ఎడకు పెంటుంది అంత గేనాలు అంటుంది గురు భాష చెప్పండి గేనాలు అంటారు ఆ గేనాలు మీరు నడుచుకుంటూ పోతూ ఉంటారు మనిషికి సన్న సన్న గనే ఉంటే ఈ పక్క ఏమేమ బురద ఉంటుంది ఈ పక్క బురద ఉంటుంది అంటే మాగాడి వేరే నట బురద బురద ఉంటుంది అన్నట్టు అంటే ఇంట్లో వాటర్ ఉంటుంది నువ్వు నువ్వు కాలు బ్యాలెన్స్ అయ్యి నువ్వు నువ్వు ఇట్లా పడిపోయినతో నువ్వు ఆ బుదలో పడిపోతావు బురదలో పడితే లేవచ్చాయి కానీ అంటే మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే అంటే మన మార్గం ఎత్తుందని చెప్తున్నా ఇటు ఇటు పడ్డా బురదలో పడిపోతావు ఇటు పడ్డా బురదలో పడిపోతుంది కానీ నువ్వు నువ్వు నడవాల్సింది వాటి మధ్యలో నుంచి నడిచిపోతుంది అదే ఇరుకు మార్గం ఆ ఇరుకు మార్గంలో నువ్వు పోతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా నీ దృష్టి మొత్తం ఆ మార్గం మీదన పెట్టుకో ముందు పోతుంటే నువ్వు నువ్వు పడిపోవు బురదలో నువ్వు అటు ఇటు తిరిగితే సంకోచిస్తే సందేహపడితే ఏమవుతుంది నీ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది నీ నీ కాళ్ళు ఎక్కడుంది అది అవుట్ అయిపోయి అప్పటి అడుగు నువ్వు బురదలో పడిపోతాయి చూడండి ఎందుకంటే ఆత్మీయ జీవితంలో కూడా అంతే కదా మనం పోయే ఇరుకు మార్గంలో ఏ స్ప్రభను చూసినంత కాలం నడుస్తాం చేతులు కూడా అంతే కదా సముద్రం మీద ప్రభా ను ప్రభా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా నాకు అధికారం నాకు సెలవి ప్రభ అంటే రమ్మని చెప్పాడు చేతుడిని ప్రభు అక్కడ ఉంటాడు నీళ్ళ మీద పేతుడు ఓడలో ఉండడు ఉంటాడు రమ్మ ఉంటాడు అక్కడ కొంచెం దూరం ఉంటుంది ఆయన చూస్తూ నడిచినంత సేపు ఆయన నడిచిండు తర్వాత గాలి సముద్రం మీద గాలి ఉంటుంది కదా భూ గాలి కొడతా ఉంటుంది గాలి ఇటు చూసిండు అటు ఇటు ఆయన అక్కడ ఏం చేసిండంటే సందేహించిండు అనుమానించండి అన్నట్టు విశ్వాసం ఉంది కానీ అనుమానించింది కాబట్టి మనం అనుమానించద్దు నీ గురి ప్రవే ఏ ప్రవే నీ గురి నువ్వు ఆయన చూస్త పోతే నీకు ఏం కాదు అన్ని నిన్ను నిన్ను అన్ని తగులుకుంటూ పోతూ ఉంటాయి కానీ నీకేం కాదు ఖచ్చితంగా తగులుతాయి కదా ఖచ్చితంగా తగులుతీ గాయాలైతే నీకు ఏం కాదు ఎందుకంటే వారి నీ శరీరాన్ని గాయపరుస్తాగా ఆత్మను మీద కూడా ముట్టలేదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా మనం దాని గురించి మనం భయపడతాం నాకు ఏమైపోతుందని మనం ప్రయాసపట్టం కానీ వారు ఆత్మను తాకలేదు దుష్టుడు వాళ్ళ శరీరం అధికారం ఇచ్చింది కానీ యోగ ఆత్మను ముట్టలే అర్థం చేసుకోవాలి మనము అది కదా మనకు కావాల్సింది శరీరము పోతే ఏముంది ఆత్మ కదా మనకి ముఖ్యం ఆత్మ ఎక్కడ ఏ రీతికి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సువార్త వలన కలు నిరుసించి మనం తొలగిపోవద్దు మనకు విన్న పట్టి వాక్యము మనం దీని నుంచి మనం ఇంకా అనుమానిస్తూనే ఉంటాం అనుమానిస్తుంటే వీలేదు కదా దేవుడు ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు భయపరిచండు వాటి అన్నిటిని మనం పాటించడము ప్రాక్టీస్ చేసినాము విజయం పొందుకున్నాము కానీ ఇంకా అనుమానం లాగే ఉంటుంది ఒక దశలో ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతుంది ఒక టైంలో తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని తర్వాత మిగిపోతుంది ఒకటి ఇమీడియట్ గా అయిపోతుంది కానీ నువ్వు మట్టు నీ విశ్వాసం అనేది ముందుకు అవ్వదా మాతతో చెప్పినట్టు విశ్వాస పునరుద్వ జీవంలో నేనే నాయన విశ్వాసం ఉంచేవాడు బ్రతుకును విశ్వాసం పెట్టే బ్రతుకు ఎందుకంటే ఆయన ఆయన వాక్యం నేను దక్కిస్తే జీవం కాబట్టి బతికి విశ్వసించేవాడు నువ్వు గతికి విశ్వాసం ఇస్తున్నావా లేకపోతే బ్రతుకుతున్నావా అనేది మనం అర్థం చేసుకోవాలా నువ్వు గతికి విశ్వసించేవాడు ఎన్నటికి చనిపోవడాంటే నా అర్థం ఏంది వాడు ఇంకా జీవాన్ని తీర్కాలం జీవిస్తాను కాబట్టి స్వస్థత పొంది రచన పొంది అన్ని దేవుడు బ్రతికించినాక నువ్వు అట్టనే ఉంటే నీ జీవితం అంతే అన్నాడు కానీ ఇంకో ఆ మాట నేషనల్ లెవెల్ మాట అయినా చెప్పకూడదు కానీ బ్రతికి విశ్వాసించవడన్నప్పుడు నువ్వు బతికిని విశ్వాసిస్తున్నావా ఎవరు నిన్ను బ్రతికించ నువ్వు మన అందరిని బ్రతికి నువ్వు ఆయన కొరకు జీవిస్తున్నావా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసింది కదా మరణపు ఆ సింహపు నోట్లో నుంచి కూడా ఇవ్వడం మనం బయట తీసుకొచ్చింది ఏ రోజైనా నువ్వు కొత్త గిట్టగా ఆయన చెప్పిన మేలు సాక్ష్యం పంచుకున్నవా పంచుకో మనం సాక్ష్యాలు కూడా మనం పంచుకో ఒక చూడండి ఆయన ఇచ్చిన మేలు ఏముంది మనలో సాక్ష్యం పంచుకొని మనం ఏం లేదు కదా సాక్ష్యం పంచుకొని అసలు మనకు సాక్ష్యమే లేదు ఆయన ఇచ్చింది సాధ్యం ఆయన ఇచ్చిందే మనకు సాక్ష్యం మన ఏం లేదు నా సాధ్యం లేదనని చెప్తారు ఇలా మనలో ఏముంది ఒక విధంగా చెప్పాలి సాక్ష్యం ఏం లేదు ఆయన ఇచ్చిన మేలు నువ్వు చెప్తాం కాబట్టి ఆయన ఇచ్చిన సాక్ష్యం అని చెప్పాలా సరే నా ఆయన నా సాక్ష్యం అన్నా పర్లేదు ఎందుకంటే నువ్వు ఆయనకు జీవితం అర్థం చేసుకోవచ్చు కానీ ఇంకొక విధంగా మనం అర్థం చేసుకుంటే నాకు ఇచ్చిన సాక్ష్యం ఆయన నాకు సాక్ష్యం ఇచ్చింది ఆయన గురించి చెప్పడానికి అని మనం ఎప్పుడైనా మనం చెప్తున్నామా చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల నుంచి ఎంత భయంకరమైన స్థితిలో నుంచి దేవుడిని పైకి తీసుకొస్తే కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పినవా రోజన్నా నువ్వు చెప్పలే చూడండి మనం చెప్పాలి కదా ఎంతోమంది ఈ వైరస్ నుంచి చాలా మంది స్వస్థత భార సా సాక్ష్యాలు చెప్పిన చాలామంది చూడండి వాళ్ళు చెప్తుంటే ఎంత కళలో నీళ్ళు వస్తుంది వాళ్ళు సాక్ష్యం చెప్తే నీకెందుకు నీళ్ళు వస్తున్నాయి అంటే మన కృతజ్ఞత చెప్పకపోతే మనం ఏం ఆయన వరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కొంతమంది అంటారు నాకు మ్యారేజ్ అయితే నేను సాక్ష్యం అంతా అంత కంప్లీట్ అయినాక నేను సాక్ష్యం చెప్తా కదా ఇంకొంచెం బ్యాలెన్స్ మిగిలిపోయింది అవి నేను సాక్ష్యం చెప్పనండి అంటే వాళ్ళ గురించి మాట్లాడతలేదు చూడండి అంటే నీకు ఇంకా అనుమానం ఉందన్నట్టే కదా ఆయన మీరు ప్రార్థించినప్పుడల్లా అడుగుతున్న వాటిని పొందిపోన్నారని నమ్ముడి అప్పుడు వీళ్ళు చెప్పినప్పుడు అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వాసం పెడుతున్నాం అది ఇస్తుందండి ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు కదా లేని వాటిని ఆయన మాట చెప్తే ఉన్నట్టుగా పిలిచే దేవుడు కాబట్టి మనం అట్లా ఉండాలని చెప్పినాం నాకు ఒక ఎనిమిది నెలల కింద ఈ వెనక బ్యాట్ నడుం కడ ఎన్ను ఎంపు కడ బాగా భయంకర నొప్పుకున్నాయి ఇటు కూర్చున్నా కానీ ఇటు మోకాలన్నా కానీ ఇటు మామూలు గట్టే బోర్ కానుకున్నా కానీ భయంకరంగా నొప్పు కలకాల కలకాల నొప్పి పడుతుంది భయంకరంగా నొప్పి పడుతుంది ఆ ఎన్నుము కూడా అయితే ఈ ఈ మనం ఈ లాక్డౌన్ లో దేవుడు చూపించిండు నువ్వు వాటిని నువ్వు ప్రార్థన చేసి నువ్వు గద్దిస్తాను వెళ్ళిపోతే నేను సంపూర్ణంగా వాక్యాన్ని నేను స్వీకరించి నమ్మిన నమ్మి నేను ఒక రోజు అంటే నేను ఆ అట్ట నొప్పిస్తుంటే అట్టం ఒకసారి ప్రార్థన చేసుకుంటే మోకాలు మీద అట్టే వెనక చెయ్యి దిప్పి వెనక దిప్పి ఆ ఎన్నొం ఎక్కడైతే నాకు ఆ నొప్పి చేయి పెట్టి దాన్ని గద్దించిన ఏసుక్రీస్తాం అని గద్దిస్తా నొప్పి నా నుంచి వెళ్ళిపో ఉండడానికి వీలేదు ఏసుక్రీస్తానని ఆర్థికకిస్తున్నా ఎన్ను సంపూర్ణ స్వస్థత అలుగులు కా ఏసుక్రీస్తున్నాము అని దాన్ని ప్రార్థన చేసింది దాన్ని గద్దించిన గద్దించిన తర్వాత ఒక ఒక వారం తర్వాత నాకు ఈ రోజు నొప్పి లేదు దగ్గర దగ్గర ఎనిమిది నెలలు అయితే ఎయిట్ మంత్స్ ఇంకొక నొప్పి నాకు కనిపించలేదు అలా చూడండి అంటే ఆయన అంటే మనలో ఏముంది గొప్పతనం ఆయన వాక్ ఆయన ఆయన చెప్పిన ఆ వాక్యని మనం పాటించడం కాబట్టి మనకు విజయం పొందుకున్నాం మనం చూడండి ఎన్నో చేసి ఎన్నో అద్భుత వింటే విచిత్రంగా ఉన్న అనిపిస్తుంది కదా చెట్టు జరుగుతుంది అని చెప్పంటారు అట్లాంటి కార్యం జరిగింది కానీ ఏది కూడా ఆయన మైన కొరకే మనం వాడతాం స్వార్థానికి మనం వాడడం అలాంటి వాకుని ఆయన సమర్థవంతమైన వాక్ని స్వార్థానికి మనం వాడడం ఆయన మైము పచ్చేదానికే మనం వాడతాం ఇతర జీవితాలలో మనం వాడతాం ఎందుకంటే ఆ అధికారం ప్రభు మనందరికీ ఇచ్చింది కాబట్టి మన సొంత జీవితాలలో మనం వాడుకోవాలి మన కుటుంబ జీవితాలు కూడా ఆ వాక్యని వాడాలి మనం కాబట్టి ఎప్పుడు మనం అట్లా ఉండడానికి వీలు లేదు అని చెప్తారు ఎందుకంటే మనం స్థిరంగా ఉండాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు అది ఆ టైం చాలా దగ్గర అయిపోయింది దేవుడి అక్కడ చాలా దగ్గర అయిపోయింది ఇంకా నువ్వు కట్టుకునే కాడ ఉంటే ఇంకా ఎప్పుడు కట్టి కంప్లీట్ చేయాలా ఎప్పుడు వాళ్ళందరినీ ఆయన శనిలో తీసుకొని రావాలా ఇక్కడ మనం మన జీవితాల్లో ఇంకా మనం కట్టుకునేలాగా మనం ఉంటే మన ఇతరులో ఎప్పుడు ఒక ఇంట్లోకి రావాలంటే ముందు ఇల్లు కట్టుకోవాలి కదా కట్టినప్పుడు అందరూ దాంట్లోకి వస్తారు అంటే అది ఎప్పుడు కట్టాలా ఎప్పుడు దానిలోకి తీసుకుని రావాలా ఆ టైం అయిపోతే ఏమవుతుంది నువ్వు కట్టి కూడా కడతావు కదా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన ఆత్మీయ జీతము అది ముందుకు పోవాలనే విషయం అక్కడ చూస్తుంది అక్కడ అయితే ఈ సువార్త వల్ల కలిపి ఈ విషయం తొలగిపోకంటే ఈ ఉన్న వాక్యము మనకు బయలుపరచ పత్తి శక్తి నుంచి మనకు తొలగిపోవద్దు తొలగిపోయినారు కొంతమంది చాలా మంది ఎంతో బాధ అనిపిస్తూ ఉంటారు కదా చాలా మంది తొలగిపోయినారు కానీ ప్రార్థన చేస్తాం గురించి ఎందుకంటే వాళ్ళు నమ్మలే వాళ్ళు విశ్వాసం పెట్టలే యోహన్ భక్తులు వారు మన నుంచి వారు మన సంబంధాలు మన మాట వింటరు కానీ మన మాట వినట్లేదంటే వారు మన సంబంధాలు అర్థం చెప్పినట్టవన్ భక్తి యోహన్ సువార్తలు అనేకలు మోసపోతున్నారు అంట ఆయన ఆత్మ ఆయన ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు మనకి ఇచ్చిన అభిషేకము సత్యమైన అభిషేకం పొందుతుంది అంటే అబద్ధమైన అభిషేకం కూడా ఉంది అది దృష్టిది వాటి వల్ల మోసపోతే మనం మనం పొందింది సత్యమైన అభిషేకం ఆయన సత్యంలో మనం అభిషేకించింది కాబట్టి మనం మోసపో మోసపోవడానికి వీల్లేదు అనే విషయం వ్యాప్తం చేస్తాం కాబట్టి మనం ఈ నిరీక్షణ నుంచి మనం తొరిగిపోతుంది ఇది ఒక నిరీక్షణ అంటే కనిపెట్టుకునేది నిరీక్షణ వచ్చేది కాదు కనిపెట్టుకోవటం కదా ఇంకా వస్తుంది నాకు దేవుడు ఇస్తాడు నేను దేవుడు స్వస్థపరిస్తాడు నాకు విడుదల కల్పిస్తాడు ఆయన తిరిగి వస్తాడు నాకోసం లోకంలో తిరిగి వస్తాడు ఆయన రాజ్యం లేదంటుంటా అని ఆ నిరీక్షణలో మనం కనిపెట్టుకుంటే నీకు ఏ శ్రమ కూడా నిలబడి పౌలు మనం మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎందుట ఈ శ్రమలో వెన్న తగినవి కావు పౌలు అంటే ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఆయన మహిమతో పోల్చుకుంటే పనికిదాని అంట చూడండి మనం మహిమలో ప్రవేశానికి మనం ప్రయాసపడుతున్నమా ఈ శ్రమ నుంచి మనం వెనకైపోతున్నావా అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకే ఈ ఇక నుంచి మనం తొగిపోద్దు ఈ నిరీక్షల నుంచి మనం తొగిపోద్దు బహు జాగ్రత్తగా ఆయన వాక్యంలో మనం స్థిరపడాలా బలపడాలా చూడండి తొలగిపోక విశ్వాసం అందుకు నిలిచి ఉండిన అడలా ఇది మీకు కలుగును కాబట్టి విశ్వాసంలో నిలవాలా అతిదీ విశ్వాసంతోనే స్వీకరించాలి విశ్వాసంలో మనం నిలబడాలా ఇది మీకు కలుగులు ఆ కలుగును పౌలను నేను ఆ సువార్థకు పరిచార మనం అంత పరిచారికలునే కదా పౌలను ఎట్లా ఏర్పరచుకున్న దేవుడు మనము అట్లానే ఏర్పరచుకున్న అంటే ఆయన చెప్తుడు ఆ కొలసి సంఘానికి క్రైస్తవ సంఘానికి ఆయన గురించి చెప్తాడు ఆయన గురించి చెప్తున్నాడు సాక్ష్యం చూడండి ఆయన ఎంత స్థిరంగా నిలబడడు ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాలా చూడండి కాబట్టి మనం స్థిరంగా ఉండాలా అనే విషయం నువ్వు నువ్వు పునర్మే నీ పునాదులను స్థిరపరచుకోవాలా నీతిమంతులు పునాదులు పాడైపోతే నీతి మంతులు ఏం చేస్తాను చూస్తే మన కీర్తల గంగంలో పక్షిరాజుల్లో కొండకి ఎగిరిపోవలన వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవలన దాన్ని మరమ్మతులు చేయాలా చూడండి మనం పునాదులు సరి చేసే జీవితం మన మన కేవీపేం గ్రూప్ అదే సరి చేసే జీవితం మనంతా మనం సరి చే మనం సరి చేసిన సంపూర్ణంగా చేసిన మనల్ని కాబట్టి ఆ పునాదుల్ని మనం సరి చేయాలా అవి పాడైపోయినాయి పతివాడు పునాదుల కడతా ఉన్నాడు కత్తు పతివాడు ఏ స్థితిలో కడతాడు పరీక్షించుకోమన్నాడు అక్కడ కానీ మనం మట్టు అపస్తులు ప్రవర్తించిన పునాదిని మన జీతాలు కట్టుకున్నాం మనం సంపూర్ణంగా నమ్ముతున్నాం చూడండి ఇప్పుడు మీ కొరకు నేను అంటే ఆయన చెప్తున్నాడు ఆయన సాక్ష్యం సేవ చెప్తున్నాడు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల ఎందు సంతోషించచ్చు చూడండి వాళ్ళ గురించి ఆయన శ్రమ అనిపిస్తున్నట్ట ఆయన గురించి అనుభవిస్తున్నాడు శ్రమ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా మన గురించి మనం అనుభవిస్తున్నది మనం కుండిపోతూ ఉంటాం ఒక కదా కానీ ఆయన సంఘం వాళ్ళ గురించి శ్రమ అందిస్తున్నట్ట చూడండి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల ఎందు సంతోషించచ్చు అంటే శ్రమలో కూడా ఆయన చూడండి కాబట్టి మనం శ్రమలైన సంఖ్యలో అయినప్పుడు ఫస్ట్ ఎల్లప్పుడు మనం ఆనందించాల పత్తి దశలో మనం ఆనందించాలా సంఘం అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరము సంపూర్ణంగా చేయించినాడు చూడండి ఆయన ఎంతగా ఆయన తగులు సంపూర్ణంగా ఎట్లా తీర్మానించుకోండి ఆయన సేవ జీవితం అంటే ఆయన బడినలే శ్రమలో నేను కూడా కొంచెం నా వంతు శ్రమ పొందాలా చూడండి ఆయన ఎంత శ్రమ అనిపించాడో అంత మనం అనుభవించలేదు కానీ నేను ఎంతవరకు శ్రమ అనిపించగలను ఆయన సంఘం అనేసి ఆయన ఆయన కొరకంటే సంఘం కొరకంటే దేవుని బిడలకు ఆయన ఏరిట్టుగా సంఘం కొరకు శ్రమ అందించిన మన అందరికీ శ్రమ ఆ వంతులు నేనైనా నా నా నా శ్రమ అనిపించాలని నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను అంటే సంపూర్ణంగా ఆయన వంతులను చేసుకుంటూ పోతున్నాడు అంటే ఎవరి శ్రమ అనిపిస్తున్నాడు ఆయన కొరకు శ్రమ అందిస్తున్నాడు కాబట్టి మనం మనకు మన ఇంతకాలం మన గురించే శ్రమ అందించాం కానీ ఇక్కడ నుంచి మనం సంఘం కొరకు మనకు శ్రమ అనిపించాలా అనేకులు రక్షణ నడిపిస్తూ ఎన్ని శ్రమలు ఇచ్చినా కోసం మనం అనే విషయం చెప్తున్నాను దేవుని వాక్యములు అనగా యుగ యుగంలో తరతరంలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించటకు చూడండి దేవుని వాక్యములు అంటే ఆయన వాక్యాన్ని యుగ అనగా యుగ యుగములోనూ తరతరం అంటే ఎన్నో యుగాల నుంచి పాత నిబంధన అనేక తరాల నుంచి మన పితరుల తరం నుంచి మరుగు చేయబడి మర్మమును సంపూర్ణంగా ప్రకటించటకు చూడండి అవన్నీ మరుగు చేయబడిన ఆ మర్మలు ఆ సీక్రెట్స్ వాటి ప్రకటించడానికి చూడండి మీ నిమిత్తం నాకు అప్పగిప్పబడిన దేవుని ఏర్పాటు చూడండి అంటే ఇవన్నీ ఏర్పాటు కాబట్టి మనం అంత ఆయన ఏర్పాట్లో ఉన్నవాళ్ళం మనమంతా మనం ఎంత పౌరు జీవితం ఆలోచిస్తే ఇప్పుడు ఆ పౌలు ఫేస్లో నీ పేరు వేసుకుంటే కదా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు నువ్వు ఎట్లా ఊహించుకో అంటే మనం అట్లా జీవిస్తున్నావా అట్లా జీవించాలా అని వాక్యం మన ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి అట్లా మనం సరే మనం అట్లా సంపూర్ణంగా మన ప్రభులందరూ మనం ముందుకు ఆ పరిచారికలుగా ఉండాలి కదా మనం కదా ద్రాక్షరసము అయిపోయినప్పుడు మనుషులంతా ద్రబ్బరసం పోసి అంత మత్తులు మంచి ద్రాక్షరసం ఫస్ట్ పోసిండు అంత బాగుందన్నాడు తర్వాత వాళ్ళు మత్తుకు ఉన్నప్పుడు ఏం చేసి ద్రగ్యరసం పోసి మత్తులు కానీ ఏసు ప్రభుత్వ కొత్త ద్రాక్షరసం అని ఇచ్చింది ఆ పరిచారికలు తప్పి ఎవరు తెలియలేదు చూడండి పరిచారికులు చెప్పిండు మీరు పోయి ఇప్పుడు పోయి ద్రాక్షరసం అని అది ఎంతో రుచికరమైన ద్రాక్షరసం కదా ఈ లోకం అంతా జబ్బురసం పోసి మనుషుల్ని మొత్తం చేసింది కానీ అతన్ని అన్నిటి నుంచి మనం మంచి ద్రాక్ష అంటే సంపూర్ణ సత్యం దేవుడి సత్యాన్ని సాధించింది కదా ఆత్మ కూడా సాధించి ఆ సత్యాన్ని మనం ప్రకటించడానికి మనల్ని పరిచారకులు కానీ ఏర్పరచడం మన కాబట్టి అది మనం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోవద్దు విషయం మనం అర్థం చేసుకోవాలా ఇరవై ఎనిమిదో చూస్తే అది ఏ రీతిగా ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటితో నిలబెట్టాలని ప్రతి మనుషుల్ని సంపూర్ణంగా మనం చేయాలంట ఎట్ ఎట్లయితే వాళ్ళు సంపూర్ణంగా మనం ప్రకటించినప్పుడే కదా ఆయన ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడే ఆయన ఎదుట నిలబెట్టాలంటే ఒకనొక దినము నువ్వు నిలబెట్టాలా ఒక్కసారి అనిపిస్తుంది నువ్వు ఇంతవరకు రక్షణ పొంది నాకు ఎన్ని ఎన్ని ఆత్మలు ఎన్ని ఎంతమందిని దేవుడు రక్షణ అందించండి గుండెల జల్లుమంట అంటే ఇంతకాలం మన ఇంత వాటిని ఇంత సత్యం తెలుసుకొని అనేకులు నీ దేవుని సందర అదే కదా ధనం పూర్చుకోవాలంటే అదే కదా ధనం అంటే క్రియలు నీ క్రియలు ఎట్లా ఉండాలా అవి అదే ధనం కదా నీకు ధనాన్ని ఇచ్చేది క్రియలే క్రియలే చూస్తాం మన టీమోతి రాసిన పత్రికలు కాబట్టి అవన్నీ క్రియరూపకంగా నువ్వు చేసినప్పుడే వాళ్ళంతా మీరు ఆయన సత్యం తెలుసుకొని రక్షణ తీసుకుంటారు చూడండి అది మనం సమకూర్చుకోవాలి కదా చూడండి ఇక్కడ నా మీ నిమిత్తము నాకు దేవుని ఏర్పాటు ప్రకారము అంటే గృహని గృహ నిర్వహకత్వము నేను ఆ సంఘంనకు పరిచారికలు అయితే కాబట్టి సంఘం అంటే ఆయన శరీరం ఏమైనా విడల సాధించం కదా నువ్వు పరిచారికలుగా ప్రభు మనం పెట్టినాను కాబట్టి ప్రతి మనుషుని మనము ఏం చేయాలంట సంపూర్ణగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట ఇరవై ఎనిమిదో వచ్చినా చూస్తున్నాం మనం సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచూ ప్రతి మనుషునికి బోధించు ఆయన ఆయనను ప్రకటిస్తున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యశద్ధి కలిగి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాం మనం ప్రయాసపడాలా ఆయన ఎంతగా పోరాడి ఆయన ఎంతగా పోరాడి అనేది ఆయన ప్రభుత్వం ఏం నేర్చుకున్నాడు ఏ రీతిగా సంఘాన్ని స్థిరపచ్చిండో ఏ రీతిగా ఆయన లాస్ట్ డిజిట్ లో ఆయన ఏం చెప్పిండు అన్నప్పుడు మనం చూస్తాం ఆయన సంఘం కొడుకు ఎంత ప్రయాసపడి అనేది మనం చూస్తాను ఎక్కడ చూస్తాం అపోస్తుల కారాలు చూస్తే రెండు మూడు వాక్యాలు నేను ముగించేస్తాను అపోస్తుల కారం ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇది పౌరులు లాస్ట్ డిజిట్ ఆయన ఎరుషలో వెళ్ళినప్పుడు ఇంకా ఆయన కాలం ముగించబోతుంది ఆ టైంలో చెప్పిన ఈ వాక్యం అది ఇక మనం చూస్తున్నాం చూడండి ఇరవై అధ్యాయము అపోస్తుల కారం ఇరవై అధ్యాయము ఇరవై రెండు వచ్చినాడు ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధిపబడి వాడాయి ఎరుషలేమక అక్కడ నాకు ఏమి సంభవించింది నాకు తెలియదు కానీ చూడండి ఆయన దేవుని ఆత్మ నువ్వు ఆయన బంధిపబండి వాడాయి ఆత్మ కూడా బంధిస్తుంది అనే విషయం అర్థం చేసుకుంటే నువ్వు బంధించడం అంటే ఆయన కంట్రోల్ అని ఉంటావు అయితే సమస్తము నీకు దేవుడు తేటగా బయటపరుస్తారు ఏం ఏం ఏం దిశలకు వెళ్తున్నాను అక్కడ ఏమి శ్రమించిన నాకు తెలియదు కానీ బంధకములు శ్రమలోకి నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చిన తెలియంటే ఖచ్చితంగా నీకు బంధకాలు శ్రమలు ఖచ్చితంగా ఉంటాయని దేవుని ఆత్మ చెప్తున్నాడు దేవుని ఆత్మ బయపరుస్తున్నాడు పౌరులులో ఉండి దేవుని ఆత్మ తెలియపరుస్తున్నాడు చూడండి అంత అంత శ్రమ ఉంటే ఏం చేస్తారు ఈ లోకంలో చాలా ఏం చేస్తారు శ్రమ ఉంటే ఏం చేస్తామ అక్కడ చాలా డేంజర్ కదా అని చెప్పి తప్పించుకోబోతారు కానీ ఆయన పిలుపు కాదు ఆయన ఎలాంటి తీర్మానం చేస్తున్నాడో ఆయన అంత పరిచర్య ఎట్లా చేస్తున్నాడు అనేది అంత ఈజీగా రాలేంటి ఆయన ఎంతగా తప్పించిండో ఎంతగా ప్రయాసపడిో చూడండి ప్రతి పట్టణంలో సాక్ష్యం ఇస్తుండ అయితే చూడండి ఆయనకి శ్రమ ఉన్నది బంధకాల ఉన్నది బయట ఉన్న రాబోతుంది అక్కడ పోతే ఆయన పట్టబడతాడు అన్నీ జరుగుతాయి కానీ అయితే దేవుని కృపా సువార్తను గుచ్చి సాక్ష్యం ఉంచుటే ఎందును నా పరుగును అయితే ఇవన్నీ వచ్చినా సరే నన్ను ఏం అయితే ఏముంది ప్రాణం పోతుంది క్షణంలో ఆయన సరిధితికి వెళ్ళిపోతాం ఎందుకు భయపడాలా చూడండి ఆయన చూడండి అది మనం అర్థం చేసుకోవాలా నిండా ముందు సరే కదా సాంగ చెప్తారు అంటే ఆయన సంపూర్ణంగా ఆయనలో లీనమైపోయింది ప్రభులు అందుకే ఆయనకి ఏది మరణం వచ్చినా సరే శ్రమ వచ్చినా సరే ఆయన బాధపడలేదు ఆయన ఎందుకు బాధపడిన తెలుసా ఈ ఈ ఈ బంధకాల వల్ల ఈ శ్రమ వలన నేను వెనక ముందైతే నేను ఎక్కడ బస్టుండి చెప్పి ఆయన చూడండి అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్షిస్తున్నందు నా పరుగును నేను ముందుకెళ్ళాలా నేను ప్రభు అయిన పొందిన పరిచర్యను తుదు ముర్తించ నా ప్రాణములు నాకు ఎంతగానో ప్రియమనేది ఎంచుకునే లేదు చూడండి ఆయన ప్రాణాన్ని కూడా తునికరించుకున్నాడు కదా అంటే ఏసులో చెప్పిన వాకింగ్ వ్యాప్రానికి వస్తుంది మనకి ఎవరైనా నన్ను వెంబడింపబడి ఎలా వాడు తను తను ఉపేక్షించుకోవాలా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటా నా నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని రూ రేట్లు పొందుకుంటున్నాడు నా నిమిత్తం నా నామము నిమిత్తం ఈ లోకం నిమిత్తం కాదు ఈ లోకం నిమిత్తం ప్రాణం పోతుకుంటే పనికిరాంది అన్నట్టు ఆయన నామము నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని కూడా ప్రియమైందిగా అంటే ఇష్టపడలే అయ్యో నేను చనిపోతానేమో అయ్యో ఈ సమస్యను నన్ను చంపేస్తుందేమో అని ఆయన భయపడలే చూడండి ఆయన ఎట్లా ఎక్కగా జీవించడం అనే విషయం మనకు అర్థం చేసుకోండి ఎంచుకోలేదు ఇదిగో దేవుని రాజ్యంని గుర్చి ప్రకటించకు నేను మీ మధ్యను సంచరించి చుట్టిని నీళ్ళు ఎవరినూ ఇక మీదట నా ముఖం చూడరని మీకు నాకు ఇప్పుడు తెలియంటే వాళ్ళందరూ ఇప్పుడు చెప్ప వాళ్ళంతా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ చెప్తుంటే అప్పుడంతా భయంకరంగా ఏడుస్తున్నారు భయంకరంగా ఏడుస్తున్నారు వాళ్ళంతా ఏడుస్తున్నారు అంటే మీరు నా ముఖం చూడాలని ఆ మాట అన్నందుకు వాళ్ళు బహుగా ఏడ్చిందంట అంటే ఇప్పుడు చూడండి ఒకసారి నాకు అలాంటి వాక్యము మనం చూసినాం చూస్తే ఇప్పుడు చూడండి తర్వాత నేను చెప్తాను అది చూడండి మీ మధ్యనే సంచరించుంటుంది మీలో ఎవరిను ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియదు కాబట్టి మీలో ఎవరిని నాశనం విషయమై మీ నేను దోషిని కాదని మిమ్మల్ని గురించి సాక్షిస్తున్నాను అంటే ఆయన చివరి టైంలో కూడా ఏది కూడా ఎవరి నుంచి కూడా వ్యతిరేకం లేకుండా ఏది చిన్న తప్పులు కూడా లేకుండా అన్నిటిని వర్కట్ చేసుకొని ఆయన సంపూర్తి చేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా చూడండి కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సంకల్పం అంతయ్యూ నీకు తెలియపరుచుకుని ఏమి దాచుకోలేదంట ఇది మనం ఇది మన మన దేవుడు మనం కలిగించిన వాకింగ్ చూడండి దేవుడు ఎన్ని విషయాలు మనకు బయలుపరిచేడు చాలా మంది సేవకులు ఉంటారు వాళ్ళకి దేవుడు బయలుపరితే వాళ్ళు కంచుకోరు మనలో అందుకు సంఘం ఎందుకు అభివృద్ధి పొందలేదంటే ఎందుకు ఆత్మీయంగా సేవకులు ఆత్మీయంగా వేస్తున్నారంటే అది ఈ విషయం ఉంటుంది ఎందుకంటే నేను లాభం పొందుకున్నావు అది నేను ఆ సీక్రెట్ ను వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నాన్ను మించిన సేవకులు చాలా మంది అట్లా ఉంటారు బాలాజీ నగర్ ప్రాంతంలో ఒక అబ్బాయి అట్లనే ఉంటే నిన్ను మించిన సిస్టల్ ఈ నాకు మేరకు చెప్పి ఆ సంఘంలో మంచిగా వాకింగ్ చెప్తుంటే ఏమవుతున్నారు కదా హాస్టల్ కంటే బాగా వాకింగ్ చెప్తున్నాడు కాబట్టి ఈ ఎట్లని తీయాలని చెప్పి అట్టు ఉంటుంది ఈ బుద్ధి అంటే ఇది శరీరమైన అన్నట్టు కానీ కానీ దేవుడు మనకు అలాంటి ఇవ్వలే మంచి దేవుని సేవకుడు దేవుడు మనకి ఇచ్చి లేదు కానీ అన్ని ఆయన సంకల్పం ఆయనకి ఏం బయలుపరిచిందో అన్ని ఆయన బిడ్డలతో పంచుకున్నాడు చూడండి ఇది అరుదు కానీ మనకి దొరికిందా భాగ్యం కదా పౌలు కూడా అంతే పౌలు సేవకుడు అంతే అంటే వీళ్ళంతా ఎంత ప్రయాసపడి ఉంటే అంత ఎదిగి అనేది ఇంకా మనకు బాధ అర్థమవుతుంది చూడండి తర్వాత దేవుడు చూడు తన స్వరత్ ఇచ్చిన సంపాదించిన సంఘము నువ్వు కాయుటకు పశుధాత్మ మిమ్మల్ని దేవుని ఎందుకు అధ్యక్షునిగా ఉంచాను ఆ యావత్ మందని గుచ్చి కాబట్టి చూడండి తన స్వరత్వం ఇచ్చిన సంఘాన్ని ఆయన రక్తం ఆ సంఘాన్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆ సంఘానికి కాయాలని దేవుని ఆత్మ మిమ్మల్ని అధ్యక్షుని అంటే దేవుని ఆత్మ నీకు సంచారకుడిగా పరిచారకుడిగా అంటే ఆయన ఆత్మ నీళ్ళు ఉంటే నువ్వు ఒక అధ్యక్షుడిగా అంటే ఒక లీడర్ లాగా దేవుడిని పెట్టిండు అనే విషయం అర్థం చేసుకోవాలా దేవుని ఎందు అధ్యక్షునిగా ఆ యావత్తు మందని గుర్చి మీ మట్టు గుచ్చి మందని గురించి తర్వాత మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉన్నాడు ఈ విషయం అర్థం చేసుకోవాలా ఫస్ట్ మందని గురించి జాగ్రత్త పడాలా మందకు ఏమవుతుంది తర్వాత మీ గురించి కూడా నువ్వు జాగ్రత్త పడాలా ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియను అంటే బైక్ తోడేలు వస్తాయి చూడండి నాకు అందుకే అన్న వాకింగ్ ఎప్పుడుంటే గగన గగనం అయిపోయిన తర్వాత అన్న సేవ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఇది ఐదు ఫైవ్ టైమ్స్ నేను నా నా చెబుతుంది అంటే ఆయన సేవ టైం దగ్గర పెడుతుంది ఎక్కడైనా వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే ఇక్కడ కూడా అదేలా కనిపిస్తుంది ఈ వాక్యం చూస్తే నాకు అదే కనిపిస్తుంది తర్వాత ఆయన సేవ ఎక్కడికి వెళ్ళి ఆయన పిలుపు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి ముగిస్తే సేవ కానీ మనసు మనం కూడా అట్లా ముగించాలా తర్వాత అందుకే మనం ఎప్పుడు కూడా మనం విసు కాం ఎందుకంటే ప్రగాఢ గంధం కానీ ఇక్కడ చెప్పబడే ప్రతి వాక్యాలు మన ఇన్ని పనులునే కానీ మనం అటెండ్ అయిపోయి తర్వాత ఒకవేళ అవకాశం లేకపోతే మన రికార్డింగ్స్ అయినా విని మనం స్వీకరిస్తుంది ఎందుకంటే ఇది నువ్వు ఒకసారి ఇది కోల్పోతే నువ్వు తర్వాత నీకు చెప్పేటోటి ఎవరు ఉంటుంది క్రూరమైన తోడేలు ఉంటాయి అది తోడేలా అది గొర్రెలా అనేది నువ్వు గుర్తుపట్టని శితులు ఉంటాయి ఆ గొర్రె తోడేలా కనిపిస్తుంది చూడండి కానీ తోడేలు గొరేలా కనిపించండి ఎందుకంటే గొరెలు ఉంటావు అక్కడ ఇంకా అవి ఎక్కడ పోతే తిరిగిపోతుంది కానీ ఏది తోడేలు ఏది గొర్రె అనేది గుర్తుపట్టే కాలం మోసకరమైన కాలం బైక శ్రమల కాలం అది ఆ కాలంలో అబద్ధ ప్రవర్తలు వస్తారు సాధ్యమైతే సైతం వాడు పడేస్తారు ఖచ్చితంగా వాడు పడేస్తారు నువ్వు మోసపోతావు చూడండి ఎందుకంటే అట్లా ఉంటానంట అంటే ఏర్పరచేవాళ్ళు సైతం అంటే సత్యంలో ఉన్నవాడు కూడా మోసపోతుందని చెప్తుంది అక్కడ అందుకే వ్యూహం భక్తు చెప్పిడు మిమ్మల్ని సత్యంలో మీరు ఉన్నారని చెప్పి మీకు చెప్పట్లేదు కానీ ఏ సత్యము అది అబద్ధము సత్యంగా చెప్తారు అని చెప్పి దాని గురించి నేను మీకు రాస్తానంటారు అక్కడ మీరు వ్యవహన్ పత్రిక రెండు అయితే చదవండి అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వాక్యమది అంతే దీని గురించి రాబడింది అక్కడ సత్యంలో ఉన్నవాడు కూడా పడిపోతారని అక్కడ చెప్తున్నా అక్కడ అందుకే నేను ఇక్కడ రిపీట్గా ఎందుకు రాస్తానంటే దేవుడు ఎందుకు మనకి ఇవన్నీ రిపీట్ రిపీట్ దేవుడు ఎందుకు చెప్తున్నాంటే నేను మర్చిపోతున్నారని నాకు అట్లా అర్థమవుతుంది అది వాక్యం బయలుపరచబడుతుందంటే దేవుడు మళ్ళా తిరిగి మనకి అవి వ్యాపించి చేస్తున్నారు నేను మర్చిపోతున్నారు ఆ సమయం దగ్గర పడింది మీరు బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పడానికి చూడండి ఎందుకంటే కూర వేళ తోడేలు వస్తాయి వారు మందని కనికరింపడంట దోచుకుంటారు తోడేలు మీద గొర్రెల తినేస్తారంట మందని ఇప్పుడు తింటున్నారు అట్లనే మరియు శిష్యుని తమ వెంట వీడ్చుకొని పోవాలని వంకర మాట పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారంట అవి బయలుదేరుతారు ఆల్రెడీ బయలుదేరింది ఆల్రెడీ చూడండి ఆ టైంలో మనం ఉంటున్నాం కాబట్టి పవులు ఆయన ఎంత బంగారు ఎంత భయంకరమైన శ్రమ ఆయన చేసినాడు అనే విషయము ఆ రీతిగా మనం చెప్తున్నాం తర్వాత ఇవన్నీ మనం చూస్తే చూడండి ముప్పై ఐదో మీరు ఇలాగ శ్రమపడి అంటే ఆయన ఎట్లా శ్రమ పొంది శ్రమపడి బలహీనులను సంర సంరక్షింపవాలని ఇచ్చుట ధన్యము అని రవ్వైన ఏస చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న అన్ని విషయములలో మీకు మాదిరి చూపిస్తున్నది చెప్పాను అలా చూడండి ఆయన లాస్ట్ విజిట్ చూడండి అన్నిటినీ బలహీనలందరినీ సంరక్షించాలా అనేక మంది బలహీనలైపోతారు ఈ వ్యాక్సిన్ తోని వైరస్ తో ఎంతో మంది బలహీనైపోతారు ఆ టైంలో నువ్వు దేవుని లేకపోతే ఈ సే మన సేవ ప్రారంభం అవుతుంది ఆ అందరినీ సంరక్షించాలా అని అన్ని విషయంలో జ్ఞాపకం చేస్తూ ఆయన ఏసులో ఇచ్చింది కదా ఆయన ఎప్పుడు కూడా తీసుకోవాలి ఏది కూడా ఏది కూడా తీసుకో ఆయన ఇచ్చిండు ఆయన మెలికిసేది ఒక క్రమం కాబట్టి మనం ఇస్తున్నాం మనుషులకి అనేక మంది మనం ఇస్తున్నాం అంట ఏమిస్తున్నాం మనం ఏసుక్రీస్తు నామం ఇచ్చినాం మనం ఆయన మనకి ఇచ్చి ఆ నామాన్ని మనుషులకి ఇస్తున్నాం పేద దగ్గర ఇచ్చాడు ఆ కుంటివాడు అటు నా దగ్గర వెంటి బంగారం లేదు ఏసు నాకు కలిగింది నేను ఇస్తున్న ఏసు క్రీస్తు నామం లేచి నడుమని చెప్పి లేపింది కాబట్టి మనకు వెండి బంగారం అవసరం లేదు కానీ ఆయన నామం ఇచ్చింది మనకి ఆ నామాన్ని ఇతర తీసినప్పుడు వాడు లేచి నడిచిండు అనేకులు బంధువులంతా లేచి నిలబడతారు కబగొడతను నిలబెట్టాల నిండాల్సిన వాక్యం ప్రతి ఒక్కరిని మనం ఆయన దగ్గర నిలబెట్టాలంట సంపూర్ణంగా నిలబెట్టాలంట అందుకు మనం ప్రయాసపడాలంట చూడండి కూచ్చుకోటంటే ఇచ్చుట ధన్యము ఆయన ఏసు చెప్పిన మాట జ్ఞాపం చేసుకోమని చెప్పి ఆయన ఏం చేసిండు అతను చెప్పి మోకాలు అందరితో ప్రార్థన చేసిండు చూడండి తర్వాత అప్పుడు వారు చాలా ఏడ్చింది మీరు ఇక మీదట నా ముఖం చూడండి అక్కడ చెప్పిన మాట బాబు విశేషంగా ఏడ్చుడట అంత భయంకరంగా అంటే చూడండి ఒక ఆత్మీయ జీవితంలో ఎంత ఆయన ప్రేమ వ్యక్తపచ్చింది సంఘం పట్ల కానీ ఈ రోజుల్లో ఉంది అట్లా లేదు కానీ దేవుడు మనకిచ్చిన ప్రేమ ఆయన ప్రేమను మనుషుల్లో నింపాల ఆయన మనసు మనం పొందుకోవాలా ఆయన ప్రేమ మనం నింపుకొని ఇతరులకు వచ్చి మనం ప్రకటించాలా అలాంటి పరిచర్ దేవుడు ఇచ్చింది కాబట్టి మనం పునాది మీద కట్టబల్ల జీవితాల్లో మనం ఉండి స్థిరంగా ఉన్నప్పుడే ఇలాంటి పరిచయం మనం చేయగలం ఇలాంటి సేవ మనం చేయగల అలాంటి సేవకులకి దేవుడు మనం నిన్నునని మన అందరినీ ఈ చర్మలు సతిలో పెట్టుకుంటే ఆయన కొడుకొని అది మనం గ్రహించాలా అర్థం చేసుకొని ప్రభుత్వకి ధైర్యంగా మనం సాక్షి ఇవ్వాలా దేవుడు చిన్న వార్తను జీవించని ప్రార్థన చేసి సూత్ర ప్రభావ పరిశుభ్ర గొప్పదేవ సరస్వతి మంత్రులనికి వర్ణాలి సయ అబ్రహాం సాఫిల్ యాపూర్ల గొప్పదేవ బహుభలికరమైన శ్రమల కాలంలో ఉంటుండగా ప్రభావ అయినా పాత నిబంధన కాలంలో ప్రవక్తులైనా సేవ చేసిన అన్ని శ్రమల ముందు కనిపిస్తున్నా కానీ ప్రభావ ఆయన ఆత్మకు సంతోషం ఉండదు అని పౌన్ చెప్తున్న వాకింగ్ ప్రకారంగా నాయన మేము ఎందుకు ఎన్నిపై ఎన్ని సమయం ఇచ్చినా కానీ ప్రాభ నేను వెనకం చేయకుండా మేము ముందుకు సాగిపోవాలా ఎందుకంటే మేము ఆ గమ్యానికి బహు దగ్గరలో ఉన్నాం ప్రాభ ఆ గమ్యాన్ని మేము చేరాలా మాతో పాటు అలీకి మీరు తీసుకొని పోవాలా ప్రావా నీవు అక్కర్లు కానీ ప్రభావా ఆ పంటని మోసుకొని పోవాలా కన్నీలతో విత్తువాడు పిడికడి విత్తనాలు సంతోష గాను పనులు మూసుకొని వస్తాయని వాకింగ్ చెప్తున్నా ప్రభావా నేను విత్తనాలు ఇస్తున్నాం ఎక్కడ అవకాశాలు అక్కడ విత్తనాలు ఇస్తున్నాం ప్రభావా కానీ మొలకిచ్చిన మీరే దానికి వర్షాన్ని ఇచ్చారు కొన్ని మీరే ప్రావా ఒక దీని ఒక పంట చూసుకొని సరిగ్గా తీసుకొని రావాలి ప్రభావా నా తండ్రి నా పేవ ఇంతమంది నశించుకోవచ్చు లోకంలో సత్యాన్ని ప్రకటించే శివుకులు తక్కువైపోయినారు ప్రభావ అంత అబద్ధంలో నిండిపోయిన అక్రమంతో నిండిపోయింది లోకమంతా ఎవరిని మేము మోసపరచుని చూసుకోమన్నారు మోసం ఎట్ల సమయం మీరు చూపించినారు మతే సు వార్త ఇరవై నాలుగు అధ్యాయాన్ని కాబట్టి మీ ప్రతి దశలో మేము ఆ మోసంలో ఉన్న వాళ్ళందరినీ సంగతి రక్షించాలా బలహీన వాళ్ళందరినీ సంరక్షించాలా ప్రభావ మీ సంగతి తీసుకొని రావాలా మీరు సంపూర్ణంగా నిలబెట్టాలా ప్రభాని మీ చెంప తీసుకొని రావాలా అలాంటి పరిచయం అనుకరించారు ఓ ప్రభావ నేను ఎంతో నేను ఎంతో ఈ లోకండి దేనికి పని మమ్మల్ని ప్రభావ ఓ దేవా దేనికి దేనికి పని మమ్మల్ని ప్రభావ మీరు ఆ రీతిగా మమ్మల్ని తయారీస్తుంది మరికొకరుకు దాని సమయంలో మమ్మల్ని దట్టపుతులు స్వీకరించినారు ప్రభా మీ సొంత కుమారులుగా మమ్మల్ని తేజీసుకుని నీకు పశురాత్మ అభిషేకం కనిపించింది బిడ్డలుగా తాగిస్తున్నారు నేను మీ కుమారుగా మమ్మల్ని తాగిస్తున్నారు మొత్తం సంభాషిస్తున్నారు మీరు కుమారులని ఓ ప్రభావ నేను మిమ్మల్ని కని ఉన్నాను అన్నారు మీ వాక్యం మీకు సంకల్పన ప్రకారం మిమ్మల్ని మీరు కన్నారు బ ఆయన ఈ సయానికి వన్నాను ఈ సృష్టిలో ప్రభా ప్రథమ ఫలంగా మిమ్మల్ని కొన్నారు బాబా సృష్టించిన వాటిలో ఏవైనా మీరు మమ్మల్ని ప్రథమ ఫలంగా మనకు మీ సకల్ సంకల్పం ప్రకారం మమ్మల్ని కొనుక్కున్నారు బాబా మీరు కన్నారు బ తండ్రి మిమ్మల్ని ఎంత విధానాన్ని తండ్రిలు వేసిన తండ్రి సయ బాబా ఈ లోకంలో ఎంతోమంది ఆ రీతిలో లేదు కావాలి అందరూ కాబ మీ సత్తుని గ్రహించాలా మీ వాటిని అనుకు ప్రకటించాలా ఎన్ని శ్రమలక్షన్ నిమికపోవాలి కావా మరణం అన్నీ ఏ శ్రమ అనుభవించలేదు కాబట్టి ప్రణం ఈ క్షణం మీ మరణాన్ని జ్ఞాపం చేస్తున్నాం ఆ సెలవులో మీరు చెప్పిన ఆ ప్రేమను మీ జ్ఞాపకం చేసుకుంటాం కావా ఆ శ్రమలో మీరు వేలాడుతున్నారు ఆ సెలవులో కాబా వాటి అన్నింటి నుంచి మాకు వివరించారు బాలి సత్త నుంచి పాపం నుంచి శాపం నుంచి మరణంలో నుంచి వారి అధికారంలో నుంచి వాళ్ళు బయట తీసుకొచ్చినారు క్షణం జ్ఞాపం చేసుకుని మాకు విజయం ఇచ్చినట్లయింది అది మేము వాడుకోవాలా ధైర్యంగా విశ్వాసంతో మేము ముందుకోవాలా అంటే బిడ్డగా మమ్మల్ని అందరూ ప్యాచింది వైరస్ బాధితులు అందరినీ స్వస్థపరచండి ఏపీ పైన కృపల్ ప్రతి ప్రదర్శిస్తున్న అందరినీ ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి ఖచ్చితంగా మీరు కూడా శాసన పెట్టుకున్నారా గొప్ప దేవానికి వందలిసేరణాన్ని ముఖ్యల ప్రావాణానికి మంచి ఆర్యంగా ఇచ్చింది అన్నగారు కవ ఎన్నో విషయాల ప్రభావం మీరు ఈ క్షణం మేము ఈ రీతిలో మేము ఉండమంటే అది మీరు విమించిన ఈ సత్యంలో మమ్మల్ని పటిష్ట చేసుకున్నారైనా లేకుంటే మా జీతంలో ఎక్కడ కొట్టుకుపోయో ప్రభావ ఎటు గడితే కొట్టుకుపోయే జీవితాల ప్రభావం కానీ మీ కృప వల్ల కదా మమ్మల్ని వ్యక్తి రక్షించినట్లనైనా మీ బిడ్డగా చేస్తున్నారు మీ సత్యం మమ్మల్ని ఈ సువార్త నుంచి ఈ వాక్య నుంచి ఈ నిరీక్షల నుంచి మేము తొలగిపోకుండా నేను చివరి వరకు కావా అంత వరకు కావా సత్యం మీద ఉండి ముందుకుపోవాలా అనేకలు నేను మీ చెద్దరి మీద నర్పించాలా అలాంటి సేవా చేత నర్పించాలను అన్న ఆశీర్దించాలని అనేకమైన విషయాలు ఇంకా మాకు బయలుపరచని మీ సముచితమైన జ్ఞానం చేత నింపని కావా అన్న చిత్ర పిల్లల చేత అగ్నికం చేసి చేసి వేరే కాచి కాపాడండి సమలకాలను ఉంటున్నాం ప్రభావ మీరే మనందరినీ కాచి కాపాడడం ప్రభావా దృష్టిని పనిచేస్తుంది కాబట్టి అన్నిటి మేము మాకు విజయమిస్తాను మీకు మీరు ఇచ్చిన ఆ వాటే మీ వాటిని ముందుకు పోవాలా జయిస్తూ జయిస్తూకి మీరు బయలుదేరాల మీతో పాటు ప్రభావ అనే సేవలు మనందరినీ నటించి మీరు ఆ ప్రభుత్వం సిద్ధపరుచుకోమని త్వరలో నాన్న ఏసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థిస్తున్నాం సండి ఆ మెయిన్ ఒక్కొక్కరిగా ప్రార్థించండి చెప్పండి చేస్తారు కాబట్టి చెప్తున్నాను మనకి కేపీపిఎం గ్రూప్ లో ఎవరో పెట్టిండ్రో రాబిన్ అంట ఆయన పేరు బ్రదర్ రాబిన్ అంట ఆయనకి ఏదో జరిగిందంట ఆర్గాన్స్ ప్రాబ్లం అంట క్రిటికల్ కండిషన్ లో ఉన్నారని గ్రూప్ లో పెట్టారు బ్రదర్ రాబిన్ రాబిన్ మన కేపీఎం గ్రూప్ లోనే పెట్టారు వాట్సాప్ గ్రూప్ లో నేను వ్యక్తిగతంగా చేసినాను ఇప్పుడు ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి అందరం చేస్తున్నాం కాబట్టి ఆయన గురించి అలాగే రేంకా సిస్టర్ కూడా జ్వరం తగ్గట్లేదంట ఆరోగ్య ఆహారం ఆకలి కూడా వేయట్లేదంట కొంచెం భయపడుతున్నట్టు సిస్టర్ ఉందంట దేవుడు ఆమెను ధైర్యపరిచి స్వస్థపరచాల అలాగే మెర్సీ సిస్టర్ వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఆమెకి దేవుడు కన్ను నుంచి సంపూర్ణ స్వస్థపరచాల ఇంకో ఆయన సదానంద స్వామి ఆయన పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయినాయంట వీళ్ళ గురించి బ్రదర్ వీళ్ళు కొంచెం సీరియస్ కండిషన్స్ లో ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు నిన్న చెప్పాను కదా చర్చిలో ఒక సిస్టర్ అని కవిత సిస్టర్ ఆమె క్యాన్సర్ తో కీమోథెరపీస్ తీసుకుంటుంది బ్రదర్ చేస్తుంది పరలోకమందన్న తండ్రి ఏ స్థాయి నీకు వందనాలు ప్రభా నీకు స్థుతులు స్తోత్రంలో తండ్రి ఇదిగో ప్రభానాయన కవిత సిస్టర్ గురించి నాయన నీ కృపలో జ్ఞాపం చేస్తున్నారు ప్రభా ఆ యొక్క క్యాన్సర్ నుంచి ప్రభా కీమోథెరపీ సర్జరీ చేయించుకుంది ప్రభానయన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి ఆ కవిత సిస్టర్కి స్వస్థత కలుగునుగాక అలాగే సదానంద స్వామి ఒక బ్రదర్ ఉన్నారు ప్రభానాయన పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నారు ప్రభానాయన ఎలాంటివైనా ప్రభానాయన మీరు పొందిన గాయంలో స్వస్థ ఉంది కాబట్టి ప్రభా యేసుక్రీ పరిశుద్ధ నామంలో ప్రభా సదానంద స్వామి కూడా స్వస్థత కలుగునుగాక అలాగే ప్రభా తండ్రి రేణుకా సిస్టర్ కూడా ప్రభానాయన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంది జ్వరంతో పడుతుంది ఆకలే లేదు ప్రభా ఆయన బలహీనపడి ఉంది ప్రభా మీరే ధైర్యపరిచే దేవుడు ప్రభా కాబట్టి నా యొక్క జ్వరంగా నా యొక్క అనారోగ్యం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి స్వస్థత కలుగునుగాక అలాగే ప్రభా బ్రదర్ రాబీన్ అనే బ్రదర్ కూడా ప్రభా నాయన తండ్రి యొక్క ఆర్గాన్స్ అంట ప్రభా నాయన ఈరోజు సర్జరీ జరిగిందంట ప్రభా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడంట ప్రభా తండ్రి మరణించిన వాళ్ళని కూడా లేవనెత్తే సమర్థుడు అలాంటి శక్తి గల తండ్రి కాబట్టి నాయన ఆయన ఏదైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నాడో దాని నుంచి ఏసు క్రీస్తు పరిషో తండ్రి స్వస్థత కలుగును అలాగే వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినావు తండ్రి కాబట్టి ప్రభా నాయన నువ్వు ప్రతిదీ కాబట్టి నాయన మేము విశ్వాసంలో సన్నడేలాంటి వీలేదు మాలో విశ్వాసము నిరీక్షణ నాయన తండ్రి మాలో నాయన పౌరులాగా అవ్వాలంటే నాయన మీ మాటలు మా హృదయంలో ఉండాలా ప్రభా నాయన మీ మాటలో లేక పోతే నిరీక్షణ ఉండదు విశ్వాసం ఉండదు ఏమీ ఉండదు ప్రభ భ్రష్టత్వమే ఉంటది కాబట్టి నేను నీ జీవమైన వాక్యము మా హృదయంలో ఉండాలా మా హృదయంలో ఇంకా ఏమైతే కఠినం ఉందో ప్రతిదిన ఆయన సులువుగా కఠినతనాన్ని మేము స్వస్థపరుచుకొని మా హృదయాన్ని మా ఆత్మీయ మా అంతరంగ పురుషుని మా ఆలోచనలు తలంపుల అన్నింటినీ స్వస్థపరిచిన యొక్క మిల్కి సత క్రమంలో మేము ముందుకు పోయి మేము ఒక ఒక రాజులాగా ఉండాలా అలాగే మెర్సి సిస్టర్ వాళ్ళ అమ్మగారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా అమ్మగారిని ముట్టండి తాకండి నాయన తండ్రి ఆ కండు ప్రాబ్లంతో సఫర్ అవుతుంది బీపీతో సఫర్ అవుతుంది ప్రభా ఏసు పరిశుద్ధ నామంలో మీరే సంపూర్ణ స్వస్థత కలుగును కాక అలాగే మిర్సి సిస్టర్ కూడా ప్రభా తండ్రి మీరే మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి ఎంతగానో ప్రయత్నిస్తుంది ప్రభా ఉద్యోగం తండ్రి మీరే నాయన ఏసు క్రీస్తు పరిషుద్ధ ఆమెకు కూడా అనుగ్రహించను కాక అలాగే తండ్రి క్యాథరిన్ సిస్టర్ వాళ్ళ అక్క ప్రభా గోదావరి సిస్టర్ కూడా ప్రభా ఐ షుగర్తో బాధపడుతున్నాను బీపీతో బాధపడుతుంది ఫుడ్ పాయిన్ అయి బాధపడుతుంది ప్రభా తండ్రి ఆ సిస్టర్ కూడా ఏసు క్రీస్త పరిశుద్ధ నామంలో స్పష్టత కలిగిన కాక ఇది మీరు వాక్యం మీ స్వరం వినిపించారు కాబట్టి ఇది మీ స్వరం మీ నుంచే కలిగింది కాబట్టి నేను విశ్వసిస్తూ స్వీకరిస్తూ ఈ యొక్క ఆరాధనలో ప్రతి బ్రదర్ సిస్టర్స్ అందరికీ నా చెప్తూ అలాగే మీకు ఎన్నో వందనాలు అలాగే తోటి దాసుడు వాక్యాన్ని ప్రకటించారు దాసు కూడా వందలాలు చెప్తూ మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావములు తండ్రి ఎస్ఐ నీకే ఈ వేగములు కలుగులు కాక నజరేడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమీన్ ఒక్కొక్కరుగా చేయండి ప్రార్థన మీకే కృతజ్ఞతనైనా సదులు స్థ్రాలు ప్రభావ నేను ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించారు ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు ఎంతో వదనాలైనా ఈ యొక్క మధ్యాహ్న కాలం ప్రభావ మీరు అనేక పర్యాలు మాత్రం బలపరుస్తున్న నడిపిస్తుంది మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు తండ్రి మేము ఉంటున్న కాలం బహుభహశశ్రమల కాలం అన్న విషయాన్ని ప్రభావా అందరికీ మీరు ఒక పని అప్పగించారు ప్రభావాటి అన్నింటిలో తనమల్లి భయభక్తులు కలిగి తనమల్లి విధేత చెప్పిన ప్రభావాటిని సంపూర్ణంగా మేము ముగించుకొని మేము ముందుకు వెళ్ళాలా ప్రభావా అవునైనా ప్రతి ఒక్కరికి అటువంటి పిలుపును అనుగ్రహించినారు నైనా కాబట్టి దాని ప్రకారం మేము ముందు పొలంలో సహాయపడండి ఎంతోమంది అన్నిలు ఉన్నారు ప్రభ నశించిపోతున్నారు ఎంతోమంది తిరుమల మతపరమైన జీవితంలో ఉన్నారు వాళ్ళు కూడా ప్రభావ నశించిపోతున్నారు ప్రభా మీరు ఇద్దరిని తిరుమల మీ చెంత నడిపించాలా భారం మీరు మాకు అనుగ్రహించినట్టు ముఖ్యంగా ప్రభుత్ అనే వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డకున్న ప్రతి అవయవంత సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషత్ నామం హాలలియా అదే రీతిగా ప్రభు మరి సిస్టర్ వాళ్ళ వాళ్ళ మమ్మీ గురించి ప్రార్థిస్తున్నాను అభివృద్ధి స్వస్థపరండి ఆ ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామం అదే రీతిగా ఇంకా అనేక మంది ఉంటుండగా ప్రభావ కవితా శిస్త గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకున్న తర్మాల కమోథెరపీ నుంచి వెల్దించండి ముఖ్యంగా అక్కడ క్యాన్సర్ సెల్స్ ని గర్దిస్తున్నాం ఏసుని లీవ్ హర్ బాడీ రైట్ నవ్ ఇన్ జీజస్ నేమ్ you have no authority over her i command you to leave her right now in jesus name prabhu biddan sampurna swastha parichukottamulla sanposham samadhanam anugrinchan prabhu meerochinda ee lokamla jeevan anugrinchanadiki samruddiga jeevan anugrinchanadiki meerochinar naina aa samruddiga jeevani abbidaka anugrinchandi rabin anugrinchandi takkina varike andar kanugrinchandi inge entha mandi pravasramalaga unda velutunaro vallandari gap kap cheskondi prabhu mee andathanni malli sampurnamaina jeevani aan ruchichudr gorku thanni vallandena aaharinchamani prarthistunau oka prarthanaku javab ide chesi mee mahimathanu andarila pettakondi mee raktavar sitha parchukomani yesu kristunaana prarthistnam tandrri amen నివాసి మనతనిచని స్వర్చు ప్రభావం ముఖ్యంగా ఆత్మరక్షణ తెచ్చని నీ గొప్ప సాక్షిని నిలబెట్టుకోండి నా దివాని నీ నామంలో విడుదల ఉంది పగలించు ప్రభావాన్ని కరణించండి నా ప్రభానికి పొందని సుప్రభా ఇంతమంది శబ్బల్లో పొత్తున్న ప్రభావ ఎంతమంది బాగులేదో పేరుకి చెప్పింది పది పేరు పేరు పెట్టిన వాళ్ళందరూ మీ గాయాలను స్వసండి మీరే స్వసపరిచే దేవుడించే దేవుడు లేదు సుప్రభ నా దివానికి స్వతం ఆత్మశ్రమకు స్వస్పరచేవండి మీ స్వస్సపర్చ మీ గొప్ప శాఖం మాకు దానిని నాది వాళ్ళకి స్వతం ఎంతమంది వైరస్ బ్రియంలో తాకి ముట్టండి వాళ్ళ విధానం స్వస్థపరచండి వాళ్ళ పాపలు శ్రమించండి ఆత్మ చదవండి పచ్చని అన్ని లేని కానీ మతం గొప్ప జనం నుంచి మేము మూడబెడతాం అందరూ రక్షణ రావాలి ఎంత జన స్వార్థ మీరు మా ప్రార్థన ఆలకించి గొప్పకారం చేయని ఆటకి కలిసి చేయని నాదివాణి స్థాతం వ్యాక్సిన్ తీసే ప్రజలు ఎంతమంది తీసుకుని వాళ్ళు ముట్టి తాకి స్వసపా జ్ఞానం తెచ్చుడి వాళ్ళి రక్షణ దండి అక్రమం తొలగించండి అలాగే ఎంతమంది మద్దతుని వ్యాక్సిన్ తీసుకోడో అది వేసిన వాళ్ళ నాది వాణి సార్ ఎవరు హాని చేయకుండా అందరూ బిడ్డ రక్షణ అందరి నీ బిడ్డలు వేసిన ప్రభావాదివాన్ని కారించండి దేవా దేవా ప్రభుల ప్రభు రాజీ రాజాన్ని పొందాలి దేవా నీరు భయంకర కాలంలో వేసిన ప్రభావా అలానే నాదివాని సతం గొప్పని కనికరించండి ఆదరించండి అలానే ఎంతమంది మా పియులు ప్రభు వాళ్ళ కుటుంబం కుటుంబంగా జ్ఞాపం చేసుకోండి వాళ్ళి నీ దగ్గర రాస్వతం రావాలా ఆత్మ తెరిపి సరస్వతం నడిపే స్వాభావం అంతే దినాల ప్రస్తుతాత్మ కుస్తున్నా లేదా ఎంత కాలంలో మూహించే కాలంలోనూ మాచ్చే దిన చమింప ముందు సుప్రభ అలాగే ఆత్మల ప్రభావ అనేక ఆత్మ ప్రభావ నిజంగా తీసుకురావాలే సుప్రభ ఆత్మల బలం కలిపి ప్రాధాన్యత తాకండి అందరూ సేవ చేయాలి పన్న దాన్ని ప్రస్తుతాత్మ కనిచేయండి వీళ్ళతో వాళ్ళు కావాలసిన దీవెన్ని మేలు దయచేయండి నాది అని శ్రతం అందరి కిప్ర జాపం చేసుకొని ప్రస్తుతాత్మ బలం ఇంకా సరస్వతం అర్పించండి దాని ద్వారా నేర్చుకోవాలని అలాగే అనాథ్య అనేక ప్రకటించండి అన్నీ ఆరోగ్యం దయచండి వాళ్ళ బలాన్ని దచ్చని అక్క ముట్టని తాకండి కవి ఇంకా సత్యాన్ని రావాలే ప్రభా కవి ప్రకటించాలా మీరు ఒక పసిద్ధాత్మ బలం తనిపి ఆరోగ్యంతో బని పిల్లలు దీవించి ఆశీర్వాదించి మీ తనంపైని ప్లాన్ ప్రగలక అలాగే ఆశీర్వదించి అగ్ని కంచండి సైతాన్ని దయ్యాన్ని కాల్చి అన్న కుటుంబ బంధువులను వాళ్ళు తాకడం ముట్టండి ఇంకా ప్రభా మ ప్రేమ ఆసక్తి దచ్చని సరస్వత రావాల బంధులంతా అలాగే మీరు కార్యం చేయండి నాది మధ్యం చక్రవర్తి ముట్టం తాకండి అక్కడ సేవలు వాడుకోండి పల్ల జ్ఞానం ప్రస్తుతం ప్రతి ఆటగా కొట్టండి జయించాలని శక్తిగా వచ్చింది తన బాధ్యత గ్రహం సంతాన కలిగింది వాళ్ళ బంధువులంత మారాల అంతా పొందాలి పొందాల రావాలే ప్రభావ మీరే అర్థకరించండి ఆచిరకరించండి నాయకు చేశాం మీరు అక్కడ సమీప ఉంది అది అనాజవానికి అనాజ ప్రభావ ఈ వాక్యంతర ప్రభావ మాకు నిలబెట్టి స్థిరపచ్చి ముందు నడిపించి దేన్ని చింతేసి దేవి భయపడకుండా స్థిరపరిచి మరిస్తున్న ప్రసంధి మీ పాదాలకు వేలాది వందలు కాపాడి సజల వచ్చిన మీకు వేలాది వంద స్థితిలో ప్రభావంతో చూడలే చూడగలుగుతున్నా ప్రభావ మీకు వందరం మీరు మీరు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి మీకు వేలాది వందల ప్రభావం తండ్రి నైనా ఎక్కడ కూడా ప్రభావ మేము విశ్వాసం చేయడానికి వీలేదు ప్రభావ నిరీక్షణ కలిగి బోతుగా కలిగి జీవించాల ప్రభావ ఆ పుస్తకంలో ఉన్న అదే రీతిగా జీవించినట్టు ప్రభా నా తండ్రి ఆయన శ్రమలకు నా తండ్రి నైనా భయపడలేదు ప్రాభ అండి అని ఏదైతే క్రీటం పొందుకోవాలని నష్టపడుతుండే దానికోసం పరిగెత్తులు ప్రభావ దానికోసం ఎంత శిక్షకైనా వినకాటలేదు ప్రభావ ఎంత శ్రమకైనా వినకాట్లేదు ప్రభావ అవుతండి రాబోయో దినాలు భయంకరమైన దినాల్లో శ్రమ దినాలు ప్రభావం అంత వరకు సహించి వాడి ప్రభావిత కీటం పొందుకోవాలని వాక్యం సాధిస్తున్నాను ప్రభావ కాబట్టి నేను మేము అంత వరకు వాటిని సహించాలి ప్రభా ప్రభావితాల కొరకు నేను మేము పాటు పడడానికి ప్రభావ తండ్రి మీరేనా శక్తిని బలాన్ని ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది దేవ ఇదైనా ప్రభావం ప్రియులందరూ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇదే నా తండ్రి బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ రెండు కంటికన్నా మీరు తీసుకువెళ్ళి ప్రభావ సంపూర్ణ స్వస్థత కలిగింది గత యశ క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభావ తర మీరేనైనా ధైర్యాన్ని కలిగించడం ప్రభావ విశ్వాసం ఉంచాల ప్రభావం మీ తట్టు ప్రభావ మీరేనైనా తండ్రి మళ్ళీ లేవాలా ప్రభావ నా తండ్రి మళ్ళీ ప్రభావ తండ్రి ఎలా విధంగా రావాలా తండ్రి నైనా మీ సేవలో వాడబడాల ప్రభావ వాక్యం సరే చేసిన దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి అతి రదానంద స్వామిని బట్టి ప్రార్థి ఆ యొక్క ప్రదర్శన సోదరుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి నైనా కాళ్ళు చేతులు పని చేయట్లేదు ప్రభావం పక్షపాతం వచ్చింది ప్రభావ నా తండ్రి నైనా మీర ప్రభావ నరాల్లో ప్రభావ జీవం ఏసుకేస్తున్న మూలు కలగల ప్రభావ నరాలకు జీవం దయచేయండి ప్రభావ తండ్రి అవి పని చేయాల ప్రభావ తండ్రి అయితే మళ్ళీ లేవాల ప్రాభా నీనా నువ్వు పక్షవాతం వచ్చిన ఎంతో మంది స్వస్థపరిచిన ప్రభాన లేచి మంచం తీసుకునే వెళ్ళాలంటే ఎంతో మంది పరిగెత్తినారు తండ్రి ఆయన అటువంటి గొప్ప కార్యంలో సహోదరి కుటుంబంలో జరిగించండి ప్రభావి సాక్షి నిలబెట్టి మని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభావతను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావం మల్టిపల్ ఆర్గన్స్ ప్రభావ ఫెయిల్యూర్ అయిన ప్రభావం కండిషన్గా ఉండే ఆపరేషన్ జరిగింది ప్రభావ ఆపరేషన్ జరిగిన ప్రభావ కండి స్వస్థపడి లేసి రావాలో ప్రభావ మీరే సహాయం తెచ్చండి ప్రభావ మీరే స్వస్థపరచండి ప్రభావ మీరే నాయన అభివృద్ధి జీవనం అనుగ్రహించండి ప్రభు నా తండ్రి నైనా ప్రభావ మీరే సాక్ష్యం నిలబెట్టండి తండ్రి ఏసు బిడ్డ సంపూర్ణ స్వస్థిలో కలగల ప్రభావ మీరే కార్యం చేయండి తండ్రి మీరే లేవనై తండ్రి ప్రభావి సాక్ష్యం నిలబెట్టండి ప్రభావ అదే తండ్రి నైనా కవిత సిస్టర్ ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి ఆ సిస్టర్ కూడా ప్రభావ నన్న కీమోథెరపీ గురించి వెళ్ళింది ప్రభా నా తండ్రి ఆ సిస్టర్ ను కూడా మీ స్వతపర్చండి ప్రభావ నా తండ్రి అవి ఇంట్లో ఉన్న క్యాన్సర్స్ని నశించిపోవాలి మీ సాక్షి నిలబెట్టండి తండ్రి మీరైతేన తండ్రి యొక్క మరినప్పటిక నుంచి లేవనైతే ప్రభావ సంపూర్ణ స్వస్థి కలగల ప్రభావ మీ సాక్షి నిలబడాల ప్రభావ మీరే కార్యం జరిపించండి ప్రభావ అదే రీతి నా తండ్రి నాస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి నన్న కంట్లో ఉన్న ప్రభావ ప్రతి ఒక్క బలహీనత ప్రభావ తండ్రి బ్లడ్ వెజర్స్ కూడా సంపూర్ణంగా స్వస్థపడాల ప్రభావరిస్తున్నాము తండ్రి మీరే సంపూర్ణ స్వస్థ దండి ప్రభు తండ్రి ఎటువంటి అనారోగ్యం లేకుండా ప్రభావ మీరే సంపూర్ణంగా ఆరోగ్యం దయచేయండి ప్రభావ మీరైనా మీ సాక్షి నిలబెట్టి మీ కార్యకర్పించండి ప్రభావితం పెట్టుకోవడం ప్రార్థిస్తున్నాం ప్రభా షుగర్ కంట్రోల్ కావాలా ప్రభు బీ కంట్రోల్ కావాలా ప్రభావ తండ్రి ఫుడ్ పాయిజన్ అయిందో ప్రభా త సంపూర్ణంగా ఆరోగ్యంతో పొందుకున్న మళ్ళీ హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ కావాలా ప్రభా మీరే సహాయం దయచేయండి మీరే కనికరం చూపించండి ప్రభావం ఇంకొక ప్రభావ ఎవరైతే ఆరోగ్యంతో ఉన్నారో ప్రభావం కూడా మీరు స్వస్థపర్చలేదండి ప్రభావ వ్యాధులు కూడా కరోనా వైరస్తోని ప్రభావం కొత్త కొత్త రకాల రోజాల ప్రభావం ఇబ్బందులు పడుతున్న ప్రభావాలను మీరు స్వస్థపరచండి మీరు కనికరించండి ప్రభావం ప్రతి ఒక్కరు స్వస్థ ప్రతి ఒక్కరు మీ అటు తిరిగిన ప్రతి ఒక్కరు అయినా ఇదేనా ప్రభావ నీతి మందులు ఎవరైతే ఉంటార మాత్రం మీరు కాపాడుతున్నారు ప్రభావం తల్లి కాబట్టి ప్రతి ఒక్కరి ప్రభావం మీరు చైతే క్రీడలను పొందుకుంటే మీ అటు తిరిగి సహాయం దేవ్ ప్రభావ వాటి అందరూ మీరు మాట్లాడేందుకే మీకు వందన తండ్రి ప్రభావం అనుబట్టి ప్రార్థిస్తున్న ప్రభావం తల్లి మీరు నేను మరింత బలపరచం తండ్రి తనకు ప్రత్యేక అనారోగ్యాల నుంచి ప్రత్యేకమైన ప్రభావ ఇబ్బందులు నుంచి మీకు చేయండి ప్రభావం మీ వాక్య లోతులకు ఇంకా వెళ్ళాల ప్రభా గొప్ప సేవ చేయాల ప్రభావా పక్క కాటకాన్ని కొట్టండి ప్రభావ వారి కుటుంబంలో రక్షణ పెట్టే రక్షణ అనుగ్రహించండి తండ్రి కుటుంబం అంతా ప్రభావిరే తోడయండి వారికి అన్ని విషయాల్లో మీరు తోడయండి ప్రభావ ప్రతి విషయంలో అభివృద్ధి కలుగు చేయండి ప్రభావ తండ్రి వారంతా ప్రభావ మీరు అక్కడికి సిద్ధపడాల ప్రభావ మీరే సహాయం తెచ్చేయమని నేను మీరు మధ్యాహ్నాలక సమయంలో మాత్రం మాట్లాడి మాకు ఇంత గొప్ప ధనతులను అనుగ్రహించినందుకే మీకు వేలాది వంద నాలుగు ప్రత్యేకంగా తస్థులు స్తోత్రాలు చేస్తూ మధ్యలో నే సూకరిస్తున్నాము ప్రార్థించి పెడుతుంటున్నాను తండ్రి ఆమె ప్రేమగల మాపటర్లో ఒక తన్ని పరిశుద్ధులైందే ఏసా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం మంది మేము కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలే సార్ చుట్టూ భయంకరమైన దినాలు ఉన్నాయి సార్ మీరు కాచి కాపాడుతున్నారే సార్ ప్రభా నాయన రక్షక ముఖ్యంగా గోదావరి సిస్టర్ గురించి ప్రే చేస్తున్నానే సార్ ఉన్న బీపీ షుగర్ ఫుడ్ పాయిజనింగ్ ని మీరు తీసివేయండి సార్ సంపూర్ణ స్వస్థత ఆరోగ్య బలంలో అనుగ్రహించండి సార్ రేణుకా సిస్టర్ గారి గురించి ప్రే చేస్తున్నానే ఆ ఫీవర్ ఏదైతే ఉందో ఏ సినిమా పోవాలి సార్ ప్రభా సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నామే సార్ ప్రభా సిస్టర్ కి మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని అనుగ్రహించండి సార్ అలాగే ప్రభా రాబిన్ బ్రదర్ గురించి ప్రే చేస్తున్నామే సార్ ఎంతో స్త్రీ సార్ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిర్ అంటున్నారు ప్రభా కొత్త ఆర్గన్స్ ని మీరే బిల్డ్ చేస్తారే సార్ ఏ రక్షక బ్రదర్ ని కాపాడి తనకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని మీరే అనుగ్రహించండి ప్రభా నాయనా రక్షక వీళ్ళందరూ మీ నామాన్ని ఘనపరిచి ప్రభ ముందు కొనసాగలని అనుగ్రహించండి సార్ కవిత అక్క గురించి ప్రే చేస్తున్నామేసా తనకు మంచి హెల్త్ ని అనుగ్రహించండి సార్ నాయనా రక్షక తనైతే ఎంతగానో వీక్ అయిపోతుంది సార్ తనకు బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి సార్ కీమోథెరపీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రభా క్యాన్సర్ సెల్స్ అన్ని ప్రభ ఏసినామాంలో చనిపోవాలి సార్ ఏ సై నాయన రక్షక ప్రభా నాయన రక్షక అలాగే ప్రభా నాలాగా పోస్ట్ కోవిడ్ కోవిడ్ కాంప్లికేషన్స్ బాధపడుతున్నారు సార్ వారికి అందరికి స్వస్థతను అనుగ్రహించండి సార్ నిరుద్యోగుల కోసం అనాథ్ అనాథల కోసం మీ రాష్ట్రాల కోసం మా భక్తుల కోసం ప్రే చేస్తున్నాం నైనా ఫుడ్ షెల్టర్ క్లోజింగ్ అనుగ్రహించండి సార్ రక్షణ స్వార్థం వారికి అనుగ్రహించండి సార్ మా మదర్ గురించి ప్రే చేస్తున్నాం సార్ ఇంకా తగ్గి ప్రభా తనకు ఐ సైడ్ ని మీరే రీస్టోర్ చేస్తారని విశ్వసిస్తున్నాను ఈ గ్రూప్ సభ్యులను అందరినీ కాపాడండి సార్ మీ ఆశీర్వాదాలు దీవెనలు కుమరించండి సార్ మేము మీరు సిద్ధపడి మా లైఫ్ మార్చుకుని కొనసాగించుకుని అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు ఏసునామం పేరిట పాపని అతి వినయంగా వేడుకొనిచ్చున్నాను దేవ ఆ మేన్యా చాల <tos> మే <tos>